ప్రార్థన చేద్దామండి తేపునలా కూర్చుందాం ప్రవ్వాన మాట్లాడు పరిశుద్ధ రఘు తండ్రి మీకు వదనాలనైనా మహోన్నతు రఘు మా దేవ మీకే కృతజ్ఞత తెలిసేయారు ప్రవ్వా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించలాగన మీరు ఇచ్చిన ఈ యొక్క బట్టి మీకు ఎంతో తండ్రి ఈ యొక్క తండ్రి మధ్యాహ్న కాలంనా మిమ్మల్ని స్థుతించలాగన మిమ్మల్ని కనపరచలాగన ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వదనాలు ఇప్పుడు ప్రభా మీ యొక్క వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడుతున్నాం మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ మా మనసుని పరిపాలి విధాలుగా పోలీయకుండా సహాయపడండి ప్రభావ దుష్టుడు అనేక పర్యాయాలు వాక్యాన్ని విననీకి అంటగిస్తా ఉంటున్నాడు ప్రభావ కానీ మీరే మాకు సహాయపడి మీ యొక్క ఆశ్రయం మేము కోరినాం మీ దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని మీరు తోసుకొచ్చారు కాబట్టి తండ్రి మేమెంతో ఆశతో మీ సన్నిధికి వచ్చినాం మాతో మాట్లాడండి బలపరచండి ఇంకా మీద ప్రభావ ఏ రీతిగా మీ పరిత మేము మాకు ఆ యొక్క మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో ఏది కూడా ప్రభా నిశ్చయంగా లేదు ప్రభా ప్రతిరోజు మార్పులు చూస్తూనే ఉన్నాం రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు ప్రభ్వా యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి మేము వింటున్నాం ఎక్కడ చూసిన మరణ కాండ ప్రజలు విపరీతంగా మరణిస్తున్నారు నైనా జనం మీదకి జనం లేస్తా ఉన్నది ప్రభా నైనా సహాపడండి తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానం లేదు ఉద్యోగ స్థలాలలో శాంతి సమాధానం లేదు ఆర్థికంగా ప్రపంచమంతా పతనం అయిపోతుంది కానీ బ్రహ్వా మీ మీరు పోషిస్తూనే ఉంటారు అని వాగ్దానం చేస్తున్నారు ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి అవి మిత్రు కోయవు సమకూర్చుకోవు తగిన సమయంలో మీరు వాటికి ఆహారం తెచ్చేస్తున్నారు సింహపు పిల్లలు ఎదురు చూస్తా ఆహారం కొను వాటిని మీరు పోషిస్తున్నారు బ్రహ్మ వాటి అన్నిటికంటే శ్రేష్ఠులు మిమ్మల్ని నేను ఖచ్చితంగా పోషిస్తాను కాబట్టి నేను రేపటి గురించి మేము చింతించకుండా ఈ దినం ఏ రీతిగా మీ జీవించాలా ఏ రీతిగా మీ వెలుగుని ప్రకటించాలా అనేకలకు చూపించాలా అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నారు వాక్యులని సత్యాన్ని గ్రహించాలా దాన్ని అనుభవపూర్వకంగా మేము దాన్ని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరిని నడిపించమని యేసు క్రీస్తు పరుషుధనామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఈరోజు మన భవిష్యత్తు కోసం ఏ రీతిగా సిద్ధపడాలా అన్న అంశం గురించి మనం కొత్త సే ధ్యానిస్తున్నాం భవిష్యత్తు గురించి మనం ఎట్లా సిద్ధపడాలా దేవుని వాక్యం ఏ రీతిగా హెచ్చరిస్తాం ప్రిపేరింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్ టుడే అన్న అంశం అంటే భవిష్యత్తు కోసము ఈరోజే ఏ రీతిగా సిద్ధపడాలా అన్న వాక్యం క్రైస్తవ జీవితంలో ఇదొక బలహీనత ఉంది సిద్ధపడడం అనేది లేదు యథావిధిగా కాలం వెళ్ళిపోతుంది కదా అన్నట్లే చూస్తా ఉన్నాం గానీ ఏ రీతిగా ప్రభు కొరకు ప్రభు చెప్పిన వాక్యం ప్రకారంగా మనం సిద్ధపడాలా అన్న విషయాలు మనం గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం కాబట్టి మొదటిదిగా సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము లోని ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం దాని తర్వాత మరికొన్ని వాక్యాలు మనం చూస్తాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనం నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును చూడండి నీ పనుల భారము యహో మీద ఉంచాలా మీ పనులు యహో మీద ఉంచాలి మీ భారం మీ పనుల భారం అంటే కమిట్ అంటే ఇంగ్లీష్ లో కమిట్ కమిట్ కమిట్టు దాడ్ వాట్ ఎవర్ యు డూ మీరు చెయ్యి ప్రతి పనిని ప్రభుకి సమర్పించాలని ఉంది ఇంగ్లీష్ లో దాని తర్వాత తనే వాటిని తన అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్ ఉన్నది యాక్చువల్ గా తెలుగులో లేదా పదం అంటే ప్రణాళికలు మీ ప్రణాళికలని తనే స్థిరపరుస్తున్నాడు అంటే మీ ప్లాన్స్ ని స్థిరపరిచేవాడు మన ప్రభు అని వాక్యం చెప్తుంది చెప్పండి ఎంతమంది ప్లాన్స్ చేస్తున్నాం భవిష్యత్తు గురించి ప్లాన్స్ చేస్తున్నావా నేనేం చదువుకోవాలా ఏం చేయాలా ఏ దేశంలో స్థిరపడాలా ఇక్కడే ఉండాలనా ఎక్కడికి పోవాలా అన్న ప్లాన్స్ ఉండాలా లేదా బైబుల్ వాక్యం ప్రకారంగా ప్లాన్స్ ఉండాలని చెప్తున్నాడు భవిష్యత్తుకి సంబంధించిన ప్లాన్స్ మనకు ఉండాలని వాక్యం చెప్తుంది కాబట్టి మనం చేసుకుంటున్నామా లేక తిన్నామా పండుకున్నామా తెల్లారిందా అట్లా ఉందా క్రైస్తవ జీవితం తిన్నామా పండుకున్నామా తెల్లారిందా అట్లా ఈ లోకస్తులు కూడా అట్లా ఉన్నారు నేను చెప్తున్నా ఈ లోకస్తులు బహు తెలివిగా అంటే యేసుప్రభుని కూడా బహు తెలివిగా ప్లాన్ చేసుకుంటారు ఆస్తులు సంపాదించుకోవడం ఉద్యోగాలు సంపాదించుకోవడం ఏదైనా కావచ్చు వాళ్ళు తప్పుడు మార్గం కూడా తొక్కొచ్చు అబద్దాలు చేసి మోసం చేసి ఏదో రూపంగా కానీ వాడికి ఒక ప్రణాళిక ఉంది కదా ప్లాన్ అంటూ ఉంది ఒక ప్లాన్ ప్రకారంగా పోతా ఉన్నాడు పైకి వెళ్ళిపోతున్నాడు సంపాదించుకుంటున్నాడు వాడిని చూసి మనం దుఃఖపడతా ఉన్నాం నాకెందుకు లేదు నాకెందుకు లేదు నాకు ప్రభుని అడుతుంటే ప్రభు నాకేది నాకేది నాకేదంటే అని అంటున్నాడు నేను ఎప్పుడో చూపించిన మార్గం ఇక్కడ మీరు ముందు ప్లాన్ చేసి నాకు సమర్పి ఇచ్చండి అని మళ్ళీ మీరు ప్లాన్స్ చేయకుండా సమర్పి చేసుకుంటా ప్రభా నాకు ఎప్పుడు నాకు ఎప్పుడు ప్రభా అంటే మీరు ఒకరు చెప్పండి మీరు అతి గ్రామాలలో ఉంటున్నారు కదా ఇక్కడ పొలాలు ఇస్తారా పంటలు పండిస్తారు ఇక్కడ ఈ ఏరియాలో పండిస్తారా చెప్పండి విత్తనం నాటకుండా పంట వస్తుందా సాధ్యమా అసాధ్యం కదా విత్తనము నాటకుండా పంట వస్తుందా సరే మరి మనము విత్తనాలు నాటకుండా పంట గురించి ప్రార్థిస్తున్నామా లేదా ఇది ప్రభు యొక్క నియమం ఈ లోకపు విధానం కూడా భూమి నీకు పంటని ఇవ్వాలంటే దాంట్లో నువ్వు విత్తనం నాటాలా కదా విత్తనం నాటకుండా పంట ఎట్లొస్తుంది ఎంత జాగ్రత్తగా వాళ్ళకి తెలుసు ఇది ఎన్ని నెలలకి ఈ పంట వస్తుంది ఏ నెలలో ఏ మందు కొట్టాలా పై మందు క్రింది ఈ భాషలో చెప్పాలంటే పైన ఎప్పుడు మందు దాన్ తర్వాత క్రింద ఎప్పుడు బంద్ అయ్యాలా అనేటిది వాళ్ళకి బాధ్య ఏ టైంలో వేస్తే ఆ పురుగు రాకుండా ఉంటుంది ఒకవేళ వస్తే చనిపోతుంది దాన్ తర్వాత ఏ టైంలో వేస్తే ఆ పంట బలంగా పండుతుంది వాళ్ళకి తెలుసా చెప్పండి మన మనకు తెలుసా ఏ టైంలో ఏం చేస్తే మనం బాగుపడతాం పైకి వస్తాం అన్న విషయం మనకు తెలుసా బైబుల్ చెప్తుంది ఇక్కడ వాక్యం నీ పనుల భారం పనులు భారమే ఈ లోకంలో ఏ పని చేయలే కష్టమే కాబట్టి మనం ఏం చేయాలని చెప్తుంది మనుషులు కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు కాదు లోకంలో చాలా మంది కష్టపడుతున్నారు ఆ ఎవరు ఎవరైనా కావచ్చు పైకి వస్తా ఉన్నారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే ఆయన మీద నువ్వు చాలా మంది ఏంటంటే వాళ్ళు సొంత శక్తి మీద ఆధారపడి ముందుకు పోతా ఉంటారు బాగైతా ఉన్నారు కూడా బాగా అవుతున్నారు అన్నిళ్ళు రక్షణ లేని గురించి మనం మాట్లాడడం వాళ్ళు బాగా కష్టపడతారు పరిగెత్తుతారు హాలిడేస్ ఉండవు ఏముండవు వాళ్ళు పోతున్నారు దూరము ఎక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు సమయం ఖర్చు పెడుతున్నారు పైకి వస్తున్నారు మళ్ళీ నువ్వు నేను ఎట్లా ఉన్నాం ఏసులో నమ్ముకున్న వాళ్ళు మరి విశేషంగా అభివృద్ధి పొందాలి ఈ వాక్యం ప్రకారంగా మరోసారి చదవ నీ పనుల భారము యహోవ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ పనుల భారము యువ మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశం సఫలం అగను అయితే ఈ లోకస్తులు ఏం చేస్తుంటారు వాళ్ళు కూడా ఆ ఉద్దేశాలు కలుతారు ఉద్దేశం అంటే ప్లాంట్ ఉద్దేశాలు అంటే ప్లాంట్స్ వాళ్ళు కూడా అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉంటారు వాటిని ఎట్లన్నా సఫలపరచుకోవాలని పరిగెత్తుతూ ఉంటారు ఏదో రూప ఏదో రూపకంగా మోసం చేసో దగా చేసో ఏదో బెదిరించో ఏదో చేసుకుంటారు చివరికి సాధిస్తున్నారు ఏదో రూపంగా వాళ్ళు తెచ్చుకుంటారు డబ్బులు ఏదో రూపంగా హాస్టల్ తెచ్చుకుంటారు ఏదో రూపంగా పర్మిషన్స్ తెచ్చుకుంటారు పైకి వెళ్ళిపోతా ఉంటారు విధానాలు వాడుతూ ఉంటారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఏ విధానం వాడుతున్నావు నీకు ప్లాన్స్ ఉన్నాయా ఫస్ట్ పాయింట్ నీ భవిష్యత్తుకి సంబంధించిన ప్లాన్స్ నీకు ఉన్నాయా దాని తర్వాత మీద నువ్వు ఈ వాక్యం ఏం చెప్తుందంటే నీకు గ్యారంటీ చెప్తుంది నీకు గ్యారంటీ ఏందంటే నీ ఉద్దేశంలో ఆయన సఫల పరుస్తున్న ఆయనకు సమర్పిస్తే కానీ నీకు ఉద్దేశమే లేదే ఉద్దేశం లేనప్పుడు నీకు సఫలత ఎట్లా వస్తుంది చెప్పండి ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ లో మేము ఉంటున్నాం హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనుక్కుంటే తప్పది హైదరాబాద్ లో అదొక ఉద్దేశం మరి దానికి మనం పోవాలా లేదా ముందు హియా హియ అంటే ఉంది వస్తుందా ఆయన ఏమన్నాడు ఆయన మీద భారం మోపాలా పని చెయ్యాలా నీ పని నువ్వు చేయాల పని పన్నుల భారము పని చేయకుండా ఆయన నీ ఉద్దేశాన్ని సఫలపరచేందంటే నాకు ఈ ప్లాన్ ఉంది ఈ ప్లాన్ ప్రకారంగా నేను ముందు పోతున్నా ఇప్పుడు ఆయన మీద నేను భారం మోపుతున్నా ఇప్పుడు నేను పోయి పని చేస్తా ఇవి విధానాలు పాటించకపోతే మటు అభివృద్ధి లేదు ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ ఏమంటే క్రైస్తవులు జీవితం అప్పుడు ఏం చేస్తాం రక్షణ అనుభవం లేని వారు ప్రభుని తెలుసుకుని వారు అభివృద్ధిలోకి వస్తా వాళ్ళని చూసి ఇది ఎట్లా సాధ్యం నేను జీవం వల దేవుణ్ణి అనుసరిస్తున్నానే ఈ వాక్యాలను నేను పాటిస్తున్నానా వాడు ఏమి లేకుండా అభివృద్ధిలోకి వస్తుంటే నేను ఎందుకు రా అనుమానాలు నీకు వస్తూ ఉంటాయి ఈ వాక్యం అనుమానం వస్తూ ఉంటాయి ఏసు అనుమానం వస్తూ ఉంటాయి నువ్వు చేసిన తప్పిదం అది నువ్వు గ్రహిస్తున్నావా నువ్వు గ్రహించకుండా ప్రభువా నాకు ఎందుకు ప్రభు నాకు ఎందుకు ప్రభు అట్లా అంటా ప్రతిసారి ప్రార్థనల్లో బ్రదర్ నాకే ఎందుకు ఇట్లయితుంది బ్రదర్ అంటారు చాలా మంది ప్రార్థన చేయమన్నప్పుడు బ్రదర్ నాకే ఎందుకు ఇట్లయితుంది అన్న నాకే ఎందుకు ఇట్లయితుంది నీకే అట్లయితుంది అది మనం అర్థం చేసుకోవాలి నీకే అవుతుంది దేవుడు ఒక రీతిగా సిద్ధపరుస్తున్నా అన్నట్టు నేను కాబట్టి ముఖ్యంగా నీ నీ యొక్క నీ ఈ వాక్యాన్ని నువ్వు ఏ రీతిగా అర్థం చేసుకోవాలా జీవితం అంత సుఖమయం ఉంటుందా అంటే ఉండదు భవిష్యత్తు గురించి ఎవరికైనా తెలుసా ఎవ్వరికి తెలియదు అది మన ప్రభు ఆధీనంలో ఉన్నది భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అది నీకు తెలియదు నాకు తెలియదు ఏ సేవకునికి తెలియదు ఏ రోడ్డు మీద ఉండే చిలక జ్యూషన్ చెప్పేవాడికి కూడా తెలియదు చెయ్యి జ్యూస్ చెప్పేవాడికి కూడా తెలియదు ఎవరికి తెలియదు భవిష్యత్తు తప్ప కాబట్టి నీ భవిష్యత్తు గురించి ఏ తప్ప ఎవరికి తెలియనప్పుడు నువ్వు గ్రహించాల్సిన పని ఏంటంటే నా భవిష్యత్ని తీర్చిదిద్దేవాడు ఆయననే అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం నలభై అధ్యాయంలో దావిందరాజ్ అంటున్నాడు అక్కడ ఏమనంటే నా భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు దేవుని దృష్టిలో ఉ ఎన్నో ఉన్నాయి అవి ఒకటి కాదు రెండు కాదు ఆయన ఉద్దేశాలు ఒక దిక్కేమో నీ ఉద్దేశము అక్కడనేమో ఆయన ఉద్దేశాలు ఈ రెండు ఉద్దేశాల మధ్యలో మనము సతమతం అయితా ఉంటాం చాలా మంది యోనస్తుల గురించి మనం మాట్లాడటప్పుడు ఆ యోనస్తులకి ఎన్నో ప్రణాళికలు ఉంటాయి నేను ఎట్లా చేయాలి అట్లా అది సాధించాలి కానీ ఇంకో దీనికి ఏంటంటే ప్రభుత్వం ఆర్పడతా ఉంటారు అప్పుడు ఏమవుతుంది ప్రభు ఉద్దేశాలు కావాలన్నా నీ ఉద్దేశాలు కావాలన్నా రెండింటి మధ్యలో నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతుంటావు కానీ అక్కడ ఏం చెప్తుంది అంటే వాక్యం వారు చదవండి నాలుగో అధ్యయంలో మీకున్న తలంపులను చూడండి మా ఎడలో మీకున్న తలంపులు ఎట్లున్నాయట బహు విస్తారంగా ఉన్నాయట ఎన్నో అవి మనకు తెలియదు బహు విస్తారంగా ఉన్నాయంట ఒకటి కాదు రెండు కాదు విస్తారం ఎన్ని చెప్పండి చూడండి అక్కడే చూడదు దాని తర్వాత వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా చూడండి లెక్కకు మించినాయంట ఆయన తలంపులు ఎట్లున్నాయంట నీ భవిష్యత్తుకు సంబంధించినవి ఒకటి కాదు రెండు కాదు విస్తారమైనవి లెక్కకు మించినవి కానీ లెక్కకు మించినవంటే నీకు ఎటువంటి జీవితాన్ని దేవుడు ఆయన అనుగ్రహించడానికి ఆశపడుతున్నావు ఊహించక ఊహించడాన్ని అన్నిలో కష్టపడి ఏదో సాధించుకొని కానీ ఇక్కడ నువ్వు ఆయన మీద భారం మోపితే లెక్కకు మించిన తలంపులు నీ జీవితం నెరవేరుస్తా కాబట్టి ఆయనకి నువ్వు చోటు నేర్చుకోవాలి అది నేను చెప్పే పాయింట్ ఇవ్వచ్చు కాబట్టి భవిష్యత్తు అంతా ఏమంటాం అన్సర్టైన్ అంటారు ఏమంటారు తెలుగులో స్థిరం లేదు స్థిర నిలకడలేదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఉదాహరణకు చూడండి రేపు తుఫాన్ రాబోతుంది అంటే ఏం చేస్తారు ఇండ్లన్నీ వెకేట్ చేసి ఒక స్థలంలో ఉంటారు రిలీఫ్ స్థలం అంటారు వాటిని ఏమంటారు సైక్ సైక్లోన్ రిలీఫ్ క్యాంప్స్ అంటారు అక్కడ వాళ్ళకు అన్నం పెడతారు బట్టలు ఇస్తారు అన్ని వసతులు ఇస్తారు దాని తర్వాత తుఫాను విగే తనక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అన్ని క్లీన్ చేసుకుంటారు చాలా భయంకరంగా నేను చూసినా పోయి ఆ ప్రాంతాన్ని రెండంతస్తుల లెవెల్ నీళ్లు మొత్తా మీ ఇంట్లోనే అన్ని కొట్టకపోతాయి టీవీలు టేప్ రికార్డర్లు మ్యూజిక్ సిస్టమ్స్ బట్టలు సర్టిఫికేట్లు అన్ని కొట్టకపోతాయి ఎక్కడ ఎవరు తెలియదు దాని తర్వాత ఇల్లు బురదతో నిండి చాలా భయంకరంగా ఉంటాయి నేను తుఫాన్ అయిపోయినాక పోయి చూసినా నేను ఒక చర్చ్ను చూసిన ఆ చర్చిలో ఈ స్పీకర్ బాక్సులు ఉన్నాయి కదా అవన్నీ కొట్టుకొచ్చి ఎక్కడో పడి రోడ్ మీద ఊడిపోయి అన్ని బాక్సులు ఊడిపోయి ఆ మ్యూజిక్ సిస్టమ్ కొట్టుకపోయింది డ్రమ్స్ కొట్టుకపోయినాయి కుర్చీలు ఏ వివర్త అవన్నీ మొత్తం చర్చిలు బురద కొంతకాలం ప్రేయర్స్ లేవు అందులో వారు క్లీన్ చేస్తున్నారు ఆ టైంలో మేము పోయినాం అక్కడ ఆ చర్చ్ ల వాసనే బురద అంత కొట్టుకొస్తుంది ఎక్కడెక్కడ నుంచో అంత చెత్త అంత భయంకరంగా ఉంటుంది అడగండి ఎవరైనా ఊహించింద్రా భవిష్యత్తులో ఆ చర్చలు అట్లా బురద ఎవరు ఊహించుకోలేదు కదా నేనుకుంటే ఇక మీరు ఆ అవి ఆ వరదకి అవి కొట్టుకోనిపోకుండా ఏమన్నా తలుపులు ఉన్నాయా నీ స్పీకర్ బాక్స్లు డ్రమ్ సిస్టమ్స్ అవన్నీ తాడేసి దానికి కడితే ఉంటాయి అవి ఆ లెవెల్ లో పారితే ఏమి ఉండవు పెడితే తలుపులు కూడా మళ్ళీ ఎట్లా బయట తీసుకపోవాలంటే మొత్తం అది ఆ విలేజ్లు కొన్ని పది పన్నెండు విలేజ్లలో నిండు ఉంటాయి నీళ్లు ఎక్కడైనా తీసుకెళ్తాం అది అనౌన్స్మెంట్ చేస్తారు అంటే నేను అన్నింటిది ఏంటంటే ముందుగానే అనౌన్స్ చేస్తేనేమో వాటిని అన్నిటికి తీసుకొని పోవచ్చు నీకు ఎక్కడున్నా ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరం తీసుకుపోయి వాటిని కాపాడుకోవచ్చు నీకు అనౌన్స్మెంట్ రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం వచ్చినా నువ్వు సిద్ధపడకపోతే అది నేను చెప్పే పాయింట్ కదా చర్చ దేవుడు కాపాడతారు కదా అనుకున్నారు ఎవరైనా దేవుడే కాపాడతారు లేదు చర్చి కదా అంటే కాపాడతాడు దేవుడు చెప్పండి నీకు ముందుగానే చెప్పినాడు క్రైస్తవ జీవితంలో ఇదే బలైనంత మనకి ఆయన ప్రణాళిక వేరే నీ ప్రణాళిక వేరే కొన్నిసార్లు ఇది కూడా నాకు నేను ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు ఫెయిల్ అవుతున్నా నాకు అర్థం కాదు అంటే ఆయన ప్రణాళికకి విరుద్ధంగా నేను చేస్తున్నా గ్రహించాలా కదా ఈ వాక్యం అదే మన హెచ్చరిస్తుంది కాబట్టి భవిష్యత్తు అనేది ఎవరికి తెలియదు ఏ రీతి ఉండబోతుందో ఈ రోజు అందుకే మనం ఇక్కడ భాషలో చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్క అట్లా పెట్టుకుంటారు ఎవరన్నా చెప్పండి ఎవరైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నారా వాక్యం చెప్తుంది అని చూపిస్తాం వాక్యాలు ఇప్పుడు చూడండి కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే నా ఒక హాఫ్ అవర్ ఫార్టీ మినిట్స్ అదే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ క్లాక్ వరకు ఇంకొక నలభై నిమిషాలు నేను మీకు ఈ వాక్యాలన్నీ చూపిస్తా బైబుల్ చెప్తుందా ఎట్లా సిద్ధపడాలా బైబిల్ చెప్తే నేను నమ్ముతాను ఈ లోకస్తులు చెప్తే కూడా నమ్ముతున్నావు మోసపోతున్నావు అలిసిపోతున్నావు ఆయన మాట విని ఈయన మాట విని అలసిపోతున్నావు కానీ బైబిల్ మాట వినకపోయింటే వినింటే నీ పరిస్థితి అట్లా ఉండరుదా ఉండకపోదు కదా ఎందుకంటే ఇది జీవబు గ్రంథం జీవం ఉన్నది కాబట్టి బైబుల్ ఆధారంగా మన భవిష్యత్తు కొరకు మనం ఎట్లా సిద్ధపడాలా అన్న విషయాల గురించి కొన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను మొదటిగా చూడండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ఎవరైనా త్వరగా జన్మచ్చు సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనం చూడండి శ్రద్ధ గలవారి యోచనలు యోచనలు అంటే ప్లాన్స్ యోచనలు శ్రద్ధ గలవారి యొక్క యోచనలు లాభం పొందుతాయట అంటే శ్రద్ధ గలవారి యోచనలు ఆసక్తితో ప్లాన్ చేస్తే అంటే జాగ్రత్తగా జాగ్రత్తగా భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తే వాళ్ళకి ఏం జరుగుతుందట లాభం లేకపోతే ఏమిటో ఇక ఆలోచించాలా నువ్వు శ్రద్ధగా భవిష్యత్తు గురించి ప్లాన్ చేయకపోతే నీకేం జరుగుతుందంట లాభం జరగదట చేయకపోతే అంతేనా తాలిమి లేక పనిచేయవానికి తాలిమి అంటే వరకు అని తెలుసా తెలుగు పదం తాలిమి ఓపిక లేకుండా ఆతరపడేటోళ్ళు ఆత్రపడి అప్పుడే బాయిదవ్వాలా అప్పుడే నీళ్ళు తాగాల అనేవాళ్ళు వీళ్ళు తొందరగా కూడా కాదు అప్పుడు చూసుకుందాం వచ్చినప్పుడు చూసుకుందాం లే అన్నిటోలు వీళ్ళందరు ధీమాగుంటారు అంటే నిర్లక్ష్యమైన జీవితం ఆశ లేదు కేర్లెస్ కేర్లెస్ పీపుల్ అన్నట్టు భయము చెప్తుంది మనం కానీ చెప్తుంది క్రైస్తవులు భక్తి హన్ భక్తిగానే కానీ కేర్లెస్ గుంటారు అతరం తాలిమి ఉండదు అలా ఓపిక ఇప్పుడు విత్తనాలు నాటేవాడు ఓపికతోని దున్నాలా భూమి మంచిగా ఏం బ్రదర్ భూమిని దున్నినాకేమారు సేద్యం చేయాలా సేద్యం చేసినాక టాలా నీళ్లు పోయాలా ఎదురు చూడాలా ఆ కలుపు దియాలా ఎందుకంటే తినేస్తుంది ఆహారం కలుపు మొక్కలన్నీ తీసేయాలా దాని తర్వాత నీళ్లు పెట్టాలా జాగ్రత్తగా కాపాడాలా దాని చుట్టూ కంచె పశువులు వచ్చి దాన్ని తినకుండా కాపాడుకోవాలా చాలా కష్టం కదా చాలా ఒప్పికుండాలా వీటన్నింటినీ నువ్వు తలాలా ఏ ఎందుకు ఇవన్నీ వదిలేసాయి పోయి తెచ్చుకుంటా షాప్ లో కదా బియ్యం అంటే దొరికితే ఎట్లా కూడా దొరుకుతాయి కానీ మనుషులకి ఓపిక లేదు ఈ రోజు చూడండి అటువంటి వాడికి అట్లా ఓపిక లేని వాడు ఏం చేసినా వాడికి లాస్ అని ఉంది అక్కడ వాక్యం మరో సర్జస్ట్ శ్రద్ధ గల వారి యోచనలు శ్రద్ధగా అంటే కాన్సన్ట్రేషన్ పెట్టి పక్తలతో పెట్టి ఆ చేసే ప్లాన్స్ అన్నట్టు పట్టుదలతో ప్లాన్స్ చేసే వారికి ఎప్పటికీ కూడా ఆ లేదు ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే ద ప్లాన్స్ ఆఫ్ ద డెలిజెంట్ అని ఉంది అంటే శ్రద్ధకి డెలిజెంట్ కి తేడా ఏంటని చెప్తుంది డెలిజెంట్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటంటే కష్టపడే వాడికి అనేది డెలిజెంట్ అంటే కష్టపడడం కష్టపడే వాడి ప్లాన్స్ అంటే నువ్వు ప్లాన్ చేసి కష్టపడాలా అన్న విషయం మాట్లాడుతుంది కానీ మనుషులు సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాడి గురించి ఎవరన్నా కానీ ఈ లోకంలో తినాలా త్రాగాల స అరే అవి అవి కష్టపడితేనే కదా వచ్చేది సరే కష్టపడి సంపాదించుకున్నాక వాటి మీద మోజు ఉండదు ఎందుకంటే సంపాదించుకున్నాం కదా అని మోజు ఉండదు కానీ కష్టపడితేనే కానీ లాభం రాదని చెప్తుంది నీ ప్రణాళిక నీ యోచనలు నీ ప్లాన్స్ కాబట్టి ఫస్ట్ పాయింట్ ప్లాన్స్ చేయాలా కష్టపడాలా అప్పుడే నీకు లాభము కానీ నీకు నష్టమే జరుగుతుంది ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు ఓపిక లేకుండా పనిచేసే వాడికి అంత నాశనం వస్తుంది అంత లాస్ అంటున్నాడు ఇంగ్లీష్ లో కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మొదటిదిగా నువ్వు యోచన చేయకుండా ఏమి చేయలేవు ఈ లోకంలో శ్రమ వచ్చినప్పుడు అంటే పిచ్చోళ్ళు అన్నట్టు శ్రమ రాక నువ్వు సిద్ధపడాలా తుఫాను రాకముందే నువ్వు సిద్ధపడాలా అని చెప్తుంది ఇది బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే యోసెప్ కు సంబంధించిన విషయాలు అనేక పర్యాణ హెచ్చరిస్తూ ఉంటాను సేవా జీవితంలో ముఖ్యంగా దేవుని బిడల విషయంలో యోసెప్ ఫక్ వచ్చిన గురించి మీకు తెలుసు ఫరోక్ ఏం ఆ ఏడు బక్క చిక్కిన ముందు బలమైనవి దాని తర్వాత బక్క దాని తర్వాత ఏడు బలమైన వెన్నులు దాని తర్వాత పీల వెన్నులు బలహీనమైపోయిన వెన్నులు ఆ బలహీనమైన వెన్నులు ఏం చేస్తే బలమైన వాటిని యి బలమైన ఆవులు బక్క చిక్కిన వాటిని మింగేసినాయి అది కళ అప్పుడు ఎవరికి చెప్పడానికి రాలేదు ఆ కళ భావం అప్పుడు యవసేపు చెప్తున్నాడు యవసేపు ఆ కళాభావం చెప్తుంది ఏంటంటే ఏడు అనేది ఏడు సంవత్సరాలు నీకు ఏడు సంవత్సరాలు దేవుడు సమృద్ధి ఆశీర్వాదం నీకు ఇవ్తున్నాడు ఏడు సంవత్సరాలు నీకు లాభం అవుతుంది దాని తర్వాత ఎనిమిదవ సంవత్సరం నుంచి తక్కిన పద్నాలుగవ సంవత్సరం వరకు నీకు కరు కష్టకాలం ఇది నేను జా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాయి ఏడు సంవత్సరాలు బాగుంటుంది ఏడవ సంవత్సరం కష్టాలు ఉంటాయి ఆ ఏడవ సంవత్సరం తర్వాత అంటే పద్నాలుగవ సంవత్సరం తర్వాత మళ్ళా లాభాలు నా అనుభవం నా లైఫ్ లో నేను చూసిన సంవత్సరం ఎప్పుడు ఇరకటమే ఎనిమిది నుంచి పదహారు పద్నాలుగవ సంవత్సరం వరకు మళ్ళా దాని తర్వాత అంతా బాగుంటుంది అయితే యూసేపు మరి ఇట్లా ఇంట్లో ఉంటే పరిస్థితి ఏంది ఏం చేయాలని అంటే యువసేపు ఒక ఆలోచించినాడు పరోకి ఏమనంటే ప్రతి సంవత్సరం నీకు ప్రతి పంటలో ప్రతి పంట ప్రతి పంటలో ఇరవై శాతం లాభం భాగాన్ని ఎత్తిపెట్టుకో తక్కినది నీ కుటుంబం కొరకు నువ్వు పోషించుకో వాడుకో కానీ ఇరవై శాతం మట్టి ఎత్తిపెట్టమన్నాడు యువసేపు ఎన్ని సమచాలు ఏడు సమచాలు ప్రతి పట్టణం నుంచి ఇరవై శాతం ఎత్తిపెట్టుకోమన్నాడు అటనే తీసిరువాళ్ళు ఏడు సంవత్సరాల తర్వాత కరువు ఆరంభమైంది ఇంకా మనుషుల దగ్గర ఆహారం లేదు ఎవరి లేదు ఆహారం కానీ యోసేపు ఇరవై దాచిపెట్టిండు కాబట్టి ప్రజలందరూ వచ్చి అది అది దగ్గరికి వెళ్ళి కొనుక్కొని బ్రతికేరు ఏడు సంవత్సరాల్లో ఆ ఏడు సంవత్సరంలో బహు భయంకరమైన కఠినమైన కరువు కాలం ఇది దేవుని యొక్క విదానం మొదటి ఏడు సంవత్సరాలు దేవుడిని నువ్వు బాగా ఆశ్రయిస్తాడు తక్కిన ఏడు సంవత్సరాలు కరువు కాలం ఉంటుంది నువ్వు ఏడు సంవత్సరంలో నువ్వు టాచ్ పెట్టుకోకూనింటే ఇరవై శాతం తక్కిన ఏడు సంవత్సరాలు నువ్వు కరువుతో అలవటించాల్సిందే ఎంతమంది చనిపోతారు కాబట్టి ఆయన యోచనలు ఉన్నాయి ఆయన ముందుగానే నీకు చూపిస్తాడు రాబోదినంత భయంకరంగా పోతేనే నువ్వు సిద్ధపడాలనేసి మరి ఆయన యూసెఫ్ ఈ రోజు ఐదో ప్రదేశం ఉండకపోయాడు సమూల నాశనం అయిపోతుంది ఏటిలో నుండి పైకి వచ్చును జమ్మూలో వేయి చుండెను వాటి తరువాత చూపునకు విధానమై చిన్నుపోయిన మర ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చిన ఏటి ఎట్టిన ఆ ఆవుల దగ్గరను అప్పుడు చూపులకు వికారమై కళ అని గ్రహించాడు కానీ అది నిజం అది నెరవేరబోరుతుంది అని కూడా గ్రహించది నెరవేరుతుందన్న భయం ఆయనకి ఎంట అందుకే ఇది ఏందో దీన్ని సత్యం తెలుసుకోవాలా అని ఎంతో పిలిస్తే ఎవరు చెప్పలేక పడారు యువసేపు చెప్పాల్సి వచ్చింది దేవుని బిడ్డలకి దేవుడు కష్టంగా బయలుపరుస్తాడు రాబోయే ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో కానీ ప్రతిసారి ఏం జరుగుతుంది తెలుసా దేవుడే అంటాడు నేను పలుమార్లు మాట్లాడినను మీరు వినని వారున్నాను దేవుని బిడ్డలు అంత సంగతి చెప్తున్నాడు దేవుడు నేనే మాట్లాడుతున్నాను మీతో వాళ్ళు మార్డు అయినను మీరు వినోాలని వారులాగున్నారు ఎందుకు మనుషుల హృదయము బహు కఠినంగా అయిపోయింది ఇక్కడ ఇందాక చూసినాం ఆత్రం అప్పుడు వచ్చినప్పుడు చూసాంలే సిద్ధపర్చడం ఎందుకు ఎందుకు పట్టించుకోవాలా ఇంకోసేపు పండుకుంటానులే ఇంకో గంట అని లేటుగా పోతే ఉదయం పోతుంది ఇంకోసేపు పోతే ఎవరికి రావాలని లాభం వాడికి వచ్చేస్తుంది ఇంక తెల్ల త్వరగా వెళ్ళిన వాడికి లాభం వస్తుంది ఉద్యోగం కాబట్టి ఎవడైతే శ్రద్ధగా యోచనలు చేస్తాడో అంటే ఎవరైతే కష్టపడి ప్లాన్స్ ని ప్లాన్స్ ని కష్టంతో వాటిని కొనసాగించుకుంటాడో వాటికి ఖచ్చితంగా లాభం వస్తుంది ఎవసేపు దాన్ని ఆ దేశం నాశనమైపోయింది మనుషులు నశించిపోయేవాలి ఆయన చేసిన ఆ ప్రణాళిక అంటే రెండు ని కాపాడుకోవడం వలన తన సంపాదన అంతట్లో మనకంటే సరే పదో భాగము దేవునికి సన్నిధికి ఇస్తాము సంపాదన అంతట్లో రాబడంతట్లో పదో భాగం దేవునికి ఇస్తాము ఇరవై భాగాన్ని ముందే సేవ్ చేసుకోమన్నాడు అంటే నీ దగ్గర ఉన్న డెబ్బై శాతము నీ కుటుంబం కొరకు వాడుకో కానీ వచ్చిన రాబడి అంతట్లో ఇరవై శాతాన్ని మట్టుకు ముందుగా సేవ్ చేసి పెట్టుకో అన్నాడు దేవుడు కాబట్టి ముప్పై శాతం అంటే పది శాతం దేవుడిని సేవకి ఇస్తున్నావు ఇరవై శాతము నువ్వు నువ్వు సేవ్ చేసుకుంటున్నావు నీ భవిష్యత్తు గురించి అది యోచన అంటే యోచన అంటే ప్లాన్ నీ ప్లాన్ భవిష్యత్తు సంబంధించింది 20% ను నువ్వు సేవ్ చేసుకుంటా పోతే ప్రతి నెల సంవత్సరానికి ఎంత అవుతుందో చెప్పండి నీకు వంద రూపాయలు వంద రూపాయల ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై రూపాయలు నెలకి ఇరవై రూపాయలు బ్యాంకులు వేసుకుంటా పోతే నెలలకు ఎంత అయిపోయింది రెండు రూపాయలు అట్లా ఏడు సంవత్సరాలు అట్లా పదిహేను సంవత్సరాలు అట్లా కలుసుకుంటా దాని తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది వడ్డీ వస్తాయి వడ్డీ అంట అవట్టి కలుస్తూ ఉంటది కలుస్తూ ఉంటుంది మల్టిప్లై అవుతా ఉంటది యాడ్ అయితే ఉంటుంది మల్టిప్లై అవుతుంటుంది యాడ్ అవుతుంటది మల్టిప్లవుతుంటుంది అది లాభం ఎక్కువ వస్తుంది మా ఫాదర్ ఒకసారి చాలా కాల చెప్పి ఆయన పెళ్లి కాకముందు ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచిండట దాని అందులో వంద రూపాయలు ఏమి ఎప్పుడు నలభై సంవత్సరాల స్టోరీ చెప్తున్నాను నీకు నేను వంద రూపాయలు అంతే అయితే పెళ్లి అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అప్పుడు గుర్తుకొచ్చినట్టే ఒక బ్యాంక్ ఉంది కదా అక్కడ అడగ పోతే దగ్గర దగ్గర ఇరవై వేల మంది డబ్బులు వచ్చాయంట ఆ డబ్బులు ఒక టైంకి సాయం ఎంతో సాయం వచ్చినాయి కుటుంబానికి పిల్లల చదువుల కొరకు పిల్లల పెళ్లిల కొరకు ఇంటి కొరకు దేనికోదారు మరమ్మతుల కొరకు ఎక్కడో అప్పులు చేసే బదులు ఆ డబ్బు ఆ రీతిగా సాయం వస్తుంది బైబిల్లో ఉంది అప్పులు చేయద్దు కానీ చేయకుండా ఉన్నారు ఎవరన్నా బిడ్డలు చెప్పండి క్రైస్తవులు దేవుని బిడ్డలు అప్పు చేయ అప్పు ఇస్తారని ఉంది కానీ అప్పు చేయరా ఉంది ఇది ఉల్టా ఉంది దేవుని బిడ్డలు దేవుని బిడ్డలే అప్పులు చేస్తున్నారు కష్టాల పరి ప్రభు నా అప్పు తీర్చి ప్రభు నాకెందుకు ప్రభు కష్టమని ప్రార్థిస్తారు నువ్వు ఈ వాక్యం పాటించకుండా నీ సొంత తలంపులను ఉపయోగించి శ్రమల గుండా వెళ్లాల్సి పరిస్థితి కాబట్టి ఈ వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే శ్రద్ధతో యోచనలు చేసేవారికి ఎప్పటికైనా లాభం అది గ్యారంటీ అనట్ నువ్వు ఈరోజు కష్టపడి నీ ప్లాన్స్ ప్రకారంగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో నీకు తప్పక లాభం వస్తుంది అని చెప్తుంది ఈ వాక్యం భవిష్యత్తు నువ్వు ఇది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినావు అనుకో ఎవరు వాళ్ళు చెప్పండి తాలిమీ తాలిమి అంటే ఓపిక లేనివారు ఓపిక వారు వారి నిద్రపోతుంది సరే వచ్చినప్పుడు చూసాంలే అనుకుంటే ఉపద్రం వచ్చినప్పుడు పరిస్థితి ఏమైతుంది కష్టం పరిస్థితి ఏమైతుంది అయ్యో ఇప్పుడు నేనేం చేయాలని అయినా అని పరిగెత్తుతా ఉంటావు చూడండి దేవుడు మంచి జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు కానీ మనం దాన్ని పాటించలేని స్థితిలో ఉన్నాం ఈ ఏం జరుగుతా చెప్పండి ఆ రీతిగా నువ్వు ప్లాన్ చేసుకుంటే అంటే అటువంటి యోచనలతో కలిగి నువ్వు ముందుకు పోతాయి నీ పరిస్థితి ఏమైతుంది ఎందుకంటే నువ్వు వాక్యాన్ని నమ్మినావు ఆయన మీద ఆధారపడినావు ఇందాక అదే చూసినావు నీ భారం ఆయన మీద మోపినావు నీ పనుల భారం ఆయన మీద మోపినావు నీ యోచనలకు తగినట్లు నువ్వు కష్టపడినావు కాబట్టి అని చెప్తుండీ మతైసవార్త ఆరో అధ్యాయం చూడండి మత వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినా అప్పుడు నీకు ఏమైతుంది అప్పుడు నీకు ఏమైతుంది ముప్పై నాలుగు వచ్చిన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఎంత మాత్రము ఆ ఒట్టు పెట్టుకునవద్దు ఆ తర్వాత ముప్పై ఆరు ఆరో అధ్యాయం సిస్టర్ మీరు ఐదు చదువుతుంది ఐదు కదా మీరు చదువుతుంది ఆరో అధ్యాయం రేపటి గురించి చింతపడద్దు ఎందుకు చింతపడతాం ఈరోజు ప్లాన్ చేస్తే రేపు చింతపడం మీరు చెప్పండి సిస్టర్స్ మీరంతా రేపు రేపు బ్రేక్ఫాస్ట్ ఉదయం ఏం వండాలనో ఉదయం లేసి ఆలోచిస్తారా రాత్రి ఆలోచిస్తారా ఈరోజు రాత్రి ఆలోచిస్తారు ఈరోజు సాయంత్రం ఆలోచిస్తావా లేదా రేపు ఏం వండాలా హరి యోచన చేస్తున్నారా లేదా మరి రేపు పొద్దున్న లేచి ఉదయం అప్పుడు వండుతామంటే అవి పసుపు దొరకదు కారం దొరకదు ఉప్పు దొరకదు ఏం దొరకదు అవన్నీ నువ్వు ముందు ఈ రోజు సాయంత్రం ప్లాన్ చేసుకుంటేనే రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ అవన్నీ దొరికి దొరుకుతాయి అప్పుడు ఏ కష్టం లేకుండా అన్ని సిద్ధపరచుకొని తయారు చేసుకుంటూ వంటలు వండి పిల్లలకు పంపిస్తావు స్కూల్ మర్త స్త్రీలకి బాగా తెలుసు ఎట్లా చేయాలన్న యోచన కానీ విశ్వాలో విశ్వాసులకు తెలుసా మరి ఆ స్త్రీలు విశ్వాసులు కదా నువ్వు రేపు బ్రేక్ఫాస్ట్ గురించి ఈరోజు ఇంతగా ప్లాన్ చేస్తుంటే భవిష్యత్తు గురించి ఎంత ప్లాన్ చేయాలా మనం చేస్తున్నామా చేస్తున్నాం ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బు నువ్వేం చేస్తున్నావు అక్కడ ఇక్కడ అక్కడింత అక్కడింత అక్కడి నుంచి మా నాకు గుర్తుంది మా అమ్మ ఏం చేశాడు ఆ రోజల్లో మాకు మా నాయనకి వంద రూపాయల జీతం డెబ్బైల గురించి మాట్లాడుతున్నాను ఆయన నెలకి ఇంత ఇంతచ్చి ఈ డబ్బుతోనే నువ్వు ఇల్లంతా గడపాలని చెప్పేటవాడు మా నాయన మా చాలా పెద్ద కుటుంబం ఎనిమిది మేము మొత్తం ఎనిమిది మంది ఐదు ఐదు మంది మగపిల్లలము ఒక అక్క మాకు వాళ్ళిద్దరు ఎనిమిది మంది ఎనిమిది మంది ఆ అమౌంట్ ఆ డబ్బులనే మొత్తం అడ్ మా అమ్మ చాలా తెలియగలదు చాలా తెలియగలదు ఆయన ఏం చేశాడు అంటే కొంత పైసలు పసుపులు కొంత పైసలు కారం గిన్నెలు వేసి మూతలు పెట్టాడు మీరు పెడతారు అట్లా పెట్టరు కదా ఎందుకు తెలుసా వాళ్ళు ఎందుకు పెడతారు చెప్పండి అదొకటి దాని తర్వాత నీకేదా నువ్వు ఎక్కడ పెట్టినావు ఫస్ట్ తర్వాత ఏమన్నా కొనాల వస్తువులు కలప్పుడు అప్పుడు ఆలోచన వస్తుంది అరే పెట్టినా కదా అని అర్థమైందా పెట్టి నేను అది పాటిస్తా ఈ రోజు కూడా కొన్ని పైసలు అక్కడెక్కడో కోర్ట్ జేబులో పెడతా కొన్ని ఇంకెక్కడో అల్మారా లోపల పెడతా కొన్ని ఇక్కడ పెడతా అక్కడ పెడతా కొన్ని నా బ్యాగ్ పెట్టుకుంటాగా నాకు కూడా తెలియదు బ్యాగ్ లో ఈ రోజు ఏం పైసలు నా జేబులో అని అట్లా ఇట్లా ఇది ఎప్పుడో పెట్టిననే అని బయటకు వస్తాయి ఎప్పుడు తడుతా అంటే బ్యాగ్ బ్యాగ్ పాకెట్ లో అక్కడెక్కడో సైడ్ లో అప్పుడు దొరితాయి ఇది ఎప్పుడో పెట్టిన నేను పైసలు ఆ టైంలో అది సాయంకొచ్చినప్పుడు ఎక్కలేని సంతోషం ఉంటది నేను అడగలేదే నా లైఫ్ నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఎవరి దగ్గర ఒక్క పైసా అడగలే నేను ఈ ఈ ప్రణాళిక పాటించినందుకు నా కోట్ జాబ్ లో ఉన్న ఎప్పుడో పెట్టినా మర్చిపోయినా ఆ టైంలో దొరికినా నాకు డబ్బు అరే ఇది ఇక్కడ పెట్టి అది ఇరవై శాతంలో అది ఇప్పుడు ఇప్పుడు సరే ఇప్పటికి కూడా పెడతా కోర్ట్ జాబ్లో ఎందుకంటే ఎవరికైనా అవసరం ఉంటే ఇవ్వచ్చని కానీ ఇప్పుడు చాలా మట్టుకు ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టేస్తున్నా ఇంక ఇంటి దగ్గర పెట్టుకుంటే మంచిది కాదు కదా పరిస్థితులు ఎట్లున్నాయి తెలియవు కాబట్టి నీ సంపాదనని ఎట్లా నువ్వు జాగ్రత్తగా కాపాడుతాలో అదొక పాయింట్ నేర్చుకుంటున్నావు దాని తర్వాత నీ యోచనలు భవిష్యత్కి సంబంధించిన యోచనలు ఎట్లా ఉండాలా బైబుల్ వాక్యం ప్రకారంగా నువ్వు భద్రపరచుకోకపోతే అటువంటి వాటి అటువంటి ప్రణాళికలు పెట్టుకొని ప్రయాసపడకపోతే రేపటి గురించి నువ్వు చింతించాల్సి వస్తుంది ఈ వాక్యం ఏం చెప్తుంది కాబట్టి నువ్వు బహు కష్టపడి యోచనలు చేస్తున్నావు కాబట్టి నీకు లాభం వస్తుంది అందుకని రేపటి గురించి నువ్వు చింతించవట అర్థమవుతుందా నువ్వు అదే ప్రణాళిక యోచనలు ఆలోచన లేకుండా చేసిన రేపు ఏమవుతుంది చింతించాల్సి వస్తుంది ఇంకా తప్పక చింతించాల్సి వస్తుంది అప్పుడు నువ్వు అయ్యో ప్రభు అని ఏడుస్తావు ప్రభు సార్ నీకు ఎప్పుడో ఇచ్చిన తలకు బిడ్డ నీకు ఎప్పుడో చెప్పిన ఇవన్నీ విషయాలు నువ్వు పాటించలేదు ఇప్పుడు నేను ఏం చేయాలా ఇది నియమము ఓ భూమ్ పట్ అని ఇచ్చేది కాదు డబ్బులు అది మంత్రగాలు చేస్తారు అట్లా అది మోసం అది ఇది ఏంటంటే కష్టించి ఫలించి అభివృద్ధి పొందుడి భూమిని విస్తరించుడి అది దేవుడిచ్చిన ఆజ్ఞ మనకి కష్టించాలా ఫలించాలా అభివృద్ధి పొందాలా కష్టించాలా ఫలించాలా అభివృద్ధి పొందాలా ఫలం రావాలని ఫలంలో ఎత్తు పెట్టుకోవాలా అప్పుడే అభివృద్ధిలోకి వస్తావు అర్థమవుతుందా ఈ వాక్యం కాబట్టి మీ ప్రణాళికలు మీ యోచనలు మీ తలంపులు ఏ రీతిగా ఉన్నాయి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా జాగ్రత్తగా నువ్వు వీటిని ప్లాన్స్ చేయాలా దాని తర్వాత ఆయన మీద భారం మోపాలని చెప్తా జాగ్రత్తగా ప్రణాళికలు నీ ఆలోచనలు నీ యోచనలు ప్లాన్స్ భవిష్యత్తు సంబంధించిన ప్లాన్స్ జాగ్రత్తగా చేయాలా సంభాషించాలా మనుషులతో చదువుకున్న వాళ్ళతో మాట్లాడాలా వాళ్ళతో నేర్చుకోవాలా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ప్రభా ఈ యోచన కరెక్టా ఇది నేను దీని ప్రకారంగా ముందుకు పోవచ్చా లేదా అని అడిగి ప్రార్థన పూర్వకంగా ముందుకు పోవాలా కాబట్టి రెండు పాయింట్స్ చెప్పేది ఏంటంటే ముందు నీకు యోచనలు అవసరం రెండవది ఆయన మీద ఆధారపడాలి అవసరం చేయాలా ఆధారపడాలా ఒక ఇల్లు కొనాలంటే యోచన దాదాపు ఆయన మీద ఆధారపడాలి ప్రార్థన చేయాలి ఈ లోకస్ ఏం చేస్తారు యోచన చేస్తారు కానీ దేవుని మీద ఆధారపడారు స్వశక్తి మీద ఆధారపడతారు అందుకు మోసం చేస్తారు లంచం ఇస్తారు లంచాలు తీసుకుంటారు అట్లా చేస్తారు వారు వాడేదో సాధించుకున్నాడు అనుకుంటాడు కానీ పిచ్చాడు మనకి కష్టపడకుండా ఆయన ఇస్తా అంటాడు ఎందుకంటే నువ్వు యోచన చేసినావు ఆయన మీద ఆరపడ్డావు ఈ రెండు బాగా అర్థం చేసుకోండి ప్లాన్స్ చేయాలా ఫ్యూచర్ గురించి ఆయన మీద ఆరపడలా దేవుడు మరి విశేషంగా వాళ్ళ గురించి చెప్పబడుతుంది వాక్యం కాబట్టి నువ్వు అప్పుడు రేపటి గురించి ఎప్పుడు నువ్వు ఇప్పుడు చూడండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నేను వీటిని ప్రార్థిస్తా ఈరోజు నుంచి ఇవి పాటించకుండా నేను ఇక్కడ నిలబడకుని మీకు చెప్పలేను ఈ వాక్యం కాబట్టి సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సామెతలకు నీళ్ళు తాగిస్తారు సార్ వాళ్ళు నీళ్ళు తాగిస్తారు నేను ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది వాక్యము చదవండి బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాక్కొను జ్ఞానము లేని వారు యోచన లేక ఆ పదల్లో పడతారంట చూడండి అక్కడ వాళ్ళు చాలా నిల్చారు బుద్ధిమంతులు ఏం చేస్తారంట చదవండి అపాయము అంటే రాబో దినాలు భయంకరమైన దినాలు అపాయకరమైన దినంలు వస్తున్నాయి కదా దిన అంత్య దినందు అపాయకరమైన దినములు వచ్చును వాక్యం రాబో దినాలు భయంకరంగా ఇంకా భయంకరంగా ఉంటాయి అంత మంచిగుంటుందో ఎవ్వరు చెప్పడు ఏం లేదు రేపు దిన మంచిగా ఉంటుంది ఏమంటారు ఈ లోకస్తులు కానీ బైబిల్ ఏమంటుందంటే మనం ఉంటుందే దుర్దినంలు అంత్య దినంలలో అపాయకరమైన దినాలు రాబోతున్నాయి అని బైబిల్ చెప్తుంది కాబట్టి మన తెలుసు ఎవరు ఎవరైనా ఎవరైనా ఊహించిండ్రావిడ్ వస్తుంది అనేసి ఎవరు ఊహించలేదు లక్షల మంది చనిపోయినారు చాలా మంది చనిపోయినారు కదా దేవుడి బిడ్డలు కూడా చనిపోయినట్లేదు కొంచెం చెప్తే కష్టం అనిపిస్తుంది కానీ ఎవరైనా జాగ్రత్త పడినారా జాగ్రత్త పడిన పడాలా అది వస్తే ఎట్లా బయటపడాలా అది కూడా యోచన కదా ప్రతిదానికి యోచన బైబుల్ చెప్తుందే యోచన గురించి నువ్వు ప్లాన్ చేయాలా పవ మీద ఆధారపడాలా ముందుకు వెళ్లాలా ఆ ప్లాన్ ని కొనసాగించుకోవాలా ఇప్పుడు విత్తనం నాటడం ప్లాన్ ఈ సమస్య నేను పంట టైం చూసుకుంటావు ప్లాన్ చేసుకుంటావు ఏ విత్తనం తెచ్చుకోవాలా ఏ మందులు తెచ్చుకోవాలా ఎట్లా భూమిని సేర్యం చేయాలా అన్ని ప్లానే ప్లాన్ లేకుండా ఏం చేయలేదు మనం ఈ లోకంలో అదే ఈ వాక్యం హెచ్చరిస్తుంది మనల్ని కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట అపాయాన్ని అపాయం రావడం చూసి దాచుకు దాచుకుంటాడంట అంటే నువ్వు ఎక్కడ దాచుకుంటావు చెప్పండి లోకంలో ఎక్కడ దాచుకుంటాం మనల్ని మనం ఏసుకోవాల అంటే ఆయన ఇచ్చే జ్ఞానం నిన్ను కాపాడుతుంది అని చెప్తుంది ఏసు జ్ఞానము నిన్ను కాపాడుతుందట బుద్ధి ఎక్కడికి వెళ్ళి వస్తుంది యేసు కాబట్టి ఆ బుద్ధి కలిగిన నువ్వు నిన్ను నువ్వు జాగ్రత్తగా దాచుకోవాలంట ఎందుకు చూడండి జ్ఞానం లేని వారు ఎట్లుంటుంది వారి పరిస్థితి యోచింపక ఆపదల్లో పడతారు ఇది నేను దేవుని బిడల మధ్యలో చూస్తున్నా జ్ఞానము లేక జ్ఞానము లేని వారు ఎట్లుంటారంట వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు కూడా ఉండవు అంట జ్ఞానం ఉంటే ఆలోచనలు ఉంటాయి యోచనలు ఉంటాయి భవిష్యత్తుకు సంబంధించి జ్ఞానం లేకుంటే యోచనలు ఉండవు బాగుపడాల నేను పైకి రావాలా నేను అన్న జ్ఞానం నీకు లేకపోతే ఏం యోచనలు చేస్తావు ఏం ప్లాన్స్ చేస్తావు ఏం చేయు కాబట్టి ఎక్కడ శుభంగల్ అక్కడ ఉండి దిగజారిపోతా ఉంటాం జీవితం కానీ ఈ వాక్యం ఏం హెచ్చరిస్తున్నాం మనకంటే జ్ఞానము లేకపోతే యోచనలు ఉండవు అప్పుడు ఏం జరుగుతుంది వాడికి ఆపదలు వస్తాయి ఆ ఆపద వచ్చినప్పుడు ఎట్లా తప్పించుకోలేనో వాళ్ళకి తెలియదు దాచుకోలేదు కదా బుద్ధి గలవాడు దాచుకున్నాడు దానిపాడు దాచుకున్నాడు ప్రభులో దాచుకున్నాడు కానీ జ్ఞానం లేనివాడు దాచుకోలేదు కాబట్టి అపాయంలో చిక్కబడుతున్నాడు దుఃఖంలో ఏడుస్తూ ఉంటాడు వాడు జీవితం అంతా మనం అట్లా ఉండడానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఏం చేయాలా దేవుడి బడవి భవిష్యత్తులు ఎట్లా ఉంటాయో నీకు తెలియదు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోవాలా ప్రభుల్లో ఇది ప్లాన్ నీ భవిష్యత్తు సంబంధించిన నీ ఎట్లా పోషించుకోవాలా కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు మనం చూపించి ఆర్థిక స్థితి భయంకరంగా ఉండబోతుంది మీ కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు కాపాడుకోండి ఒక సిస్టర్ ఏం చేసింది ఒక సంవత్సరాంతం బియ్యం సంచులు కొని ఇంటి మీద అటక మీద పడేసిందంట అంటే ఆమె నమ్మింది నేను అనేటి పాయింట్ అది ఇప్పుడు మీరు కూడా వింటున్నారు ఎంతమంది నమ్ముతున్నారు నాకు తెలియదు ఎంతమంది పాటిస్తారు నాకు తెలియదు నేను ఇది మీకే కాదు ఎన్నో చర్చ స్థాయిలో ఎక్కడెక్కడో సేవకులకి ఎంతో మంది దేవుని బిడ్డలకి చెప్పిన మళ్ళీ వాళ్ళు పాటించేటట్టే పాటించలేదు నేను ఎక్కువ పాస్తాలకి చెప్తాను ఈ వాక్యం ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడితే సేవ చేస్తుంటారు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు కష్టాల పాలవుతుంటారు వాళ్ళకి అప్పుల పాలవుతుంటారు వాళ్ళకి తెలియదు ఎక్కడికే లేవు ఊర్లల్లో సేవ చేస్తే ఏమోస్తే కానుక ఏం రావు కష్టం అందుకు బహు తెలివిగుండాలా అందుకే ఈ వాక్యం నిన్ను హెచ్చరించాలా నీ ప్రణాళిక నీ భవిష్యత్ ప్రణాళిక నీ పిల్లల ప్రణాళిక నీ కుటుంబ ప్రణాళికలు అన్ని నువ్వు అప్పుడే నీ కుటుంబం సుఖంగా ప్రభునందు జీవించగలదు విశ్వాసంలో జీవించగలదు లేకుంటే ప్రభు మీదనే నీకు అనుమానం కలుగుతా కాబట్టి మొదటిది పాయింట్ ఎప్పుడైనా కానీ ప్రణాళిక జ నేర్చుకోవాలా ప్రభు మీద ఆధారపడ నేర్చుకోవాలా అది ఫస్ట్ పాయింట్ దాని తర్వాత ఏం చేయాలా ఇప్పుడు చూడండి ఇరవై ఒకటవ అధ్యాయం నువ్వు సిద్ధపాఠ ఎట్లా సిద్ధపడాలని చెప్తావు ఇరవై ఒకట గ్రంథము ఇరవై అధ్యాయం ఎట్లా సిద్ధపడాలని చెప్తాను ఇప్పుడు నేను ప్రణాళిక ప్రణాళిక అవసరం ప్రభు మీద అవసరం ప్రభు ఆధారపడతావు ప్రార్థన పూర్వకంగా ఆధారపడుతుంది కాబట్టి ఇరవై ఒకటవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చనం విలువ గల ధనమును ఇరవయో వచ్చనం సార్ ఇరవై ఒకటి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చనం నువ్వు నే జ్ఞానుల ఏముంటే విలువ గల ధనము మీరు చెప్పండి విలువగల ధనం అంటే ఏంటి ధనం అంటే ఏంది డబ్బు విలువగల ధనం బంగారము వెండి విలువగల వస్తువులై కదా బహు విలువ అంటే ధనం కంటే విలువైనది అది పాయింట్ చెప్తుంది అక్కడ డబ్బు కంటే విలువ గల ఎవరి దగ్గర ఉంటాయంట చెప్పండి మీ ఇంట్లో ఉన్నాయా మీ ఇంట్లో ఉన్నాయా అంటే మీ జ్ఞానముందా వాక్యం చెప్తుంది నేను కాదు కదా నేను మీ మీద ఏం తీర్పు తీరుస్తలేదు దనము ఎవరి ఎవరింట్లో ఉంటుందంట జ్ఞానము గల ఇంట్లో ఉంటుందంట మన తర్వాత ఏముందు చూడండి బుద్ధిహీనుడు చూడండి బుద్ధి బుద్ధి వాళ్ళు ఏం చేస్తారంట విలువ వాడేసుకుంటారంట పడేసుకుంటారు అంటూ ఖర్చు చేసుకుంటురంట నువ్వు సేవ్ చేసుకోమంటే ఖర్చు చేసుకుంటున్నారు వీళ్ళు బుద్ధి లేనది బుద్ధి గల వానింట్లో ఏముంటుంది విలువ గల ధనం నూనె కూడా నేను ఇవన్నీ ఆత్మీయ సత్యాలు ఇప్పుడు మీకు ఏమి చూపిస్తున్నారు ప్రకృతి సహజమే చూపిస్తున్నది నూనె బహు విలువగల వస్తువు ఎందుకంటే ప్రతిరోజు వాడుకునేది కాబట్టి బుద్ధిగల వానింట్లో విలువ గల వస్తువులుద్దా ధనము కంటే విలువ గల వస్తువులుంటాయి తర్వాత నూనె ఎప్పుడు ఉంటదట అంటే వాడికి తిండి కొదువు ఉండదు అని చెప్తుండ పాయింట్ వాడికి కరువు ఉండదు చెప్తున్నాడు ఎవరికి బుద్ధి దేవుని బిడ్డలకి బుద్ధి అవసరం నేను అది పాయింట్ నీకు చెప్తున్నా నీకు నిజంగా బుద్ధి ఉంటే నీ ఇంట్లో విలువ గల ఉంటది అంటే బంగారం ఉంటుంది ఎంతమంది ఇంట్లో బంగారం చెప్పండి నాకు క్రైస్తవులు పాస్తారు చెప్తున్నారు ఎందుక ఎందుకమ్మా బంగారం సంపాదిస్తున్నావు ఎస్పు వస్తువులు వద్దమ్మా అని చెప్తారు అది తప్పు కదా అట్ట చెప్పడం ఈ వాక్యం ఏం చెప్తుంది విలువ గల ఇంట్లో అంటే బుద్ధి గల బంగారం ఉంటుంది బుద్ధిలేని దగ్గర బుద్ధిలే దగ్గర ఏమి ఉండదు అని చెప్తుంది నూనె కూడా అంటే వాడికి సరిగా ఆహారం కూడా ఉండదు భవిష్యత్తులో కాబట్టి నేను అందుకే ప్రార్థన చేస్తాను నాకు ఏమొద్దు నీ బుద్ధి నాకు ఈ సార్ బుద్ధి కావాలా ఈ లోకంలో బ్రతకాలంటే బుద్ధి అవసరం చాలా ఏం చదువు చదువుకోవాలా ఏ ఉద్యోగం సంపాదించుకోవాలా ఉద్యోగంలో ఎట్లా మంచి పేరు సంపాదించుకోవాలా ప్రమోషన్స్ ఎట్లా సంపాదించుకోవాలి జీతాలు ఎట్లా సంపాదించుకున్న జీతాలు ఎట్లా పెంచుకోవాలా అట్లా పెరిగితేనే నీ పిల్లల్ని మంచి స్కూల్లో చదువు ఇల్లు కట్టుకుంటావు ఇంటికి సంబంధించిన అవసరాలు తీర్చుకుంటావు ఎవరు ఎవరైతే నువ్వు ఇవ్వగలవు కానీ నీ దగ్గర అంతా లాస్ ఉంటాయి నువ్వేమిస్తావు చెప్పండి కాబట్టి మనకి బుద్ధి అవసరమా లేదా ఎవరి దగ్గరనే చెప్పండి బుద్ధి భు దగ్గర తప్ప ఎక్కడ లేదు లోకంలో బుద్ధి వాళ్ళకి తెలివి బయట ఉండి అప్పులు చేసి ఖర్చులు చేసి లంచాలు ఇచ్చి లంచాలు తీసుకొని కట్టుకుంటున్నాడు వాడు పిచ్చోడు వాడి కళ్ళ ముందు అవన్నీ కాదు మన పిల్లలు పిల్లలు పిల్లలు దాన్ని అనుభవిస్తారని వాక్యం ఎందుకంటే నువ్వు బుద్ధి గలవాడివి కాబట్టి వాటిని ఎవ్వడు దోచుకోలేడు నీ దగ్గరికి వెళ్ళి కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి మరోసారి చదువు సార్ పన్నెండవ ఇందాక ఇందాక ఏ వాక్యం చేశారు మీరు ఇరవై ఏడు కాదు ఇరవై ఒకటి ఆ ఇరవై ఒకటి విలువ గల ధనమును నూనెయునుల ఇంట్లో ఉంటాయి తర్వాత బుద్ధిహీనులు దాన్ని వేస్ట్ చేసుకుంటారు ఇప్పుడు తెలంగాణలో ఒక విషయం నేను ఆలో ఇటు ఇటుంకర్పల్లి అటు ఎయిర్పోర్ట్ ఉంది కదా ఆ ఏరియాలో చదురాని రైతులు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే ఆ భూములు విపరీతంగా విలో పెరిపోయి కోట్లు కోట్లు వాడు లుంగీలు రైతులు ఎట్లా మీకు తెలిసే చదువురాలు ఇచ్చా ఉంటారు లుంగీలు కట్టుకొని పంచాలు కట్టుకొని డబ్బులు ఆ భూములు అమ్మేస్తే కోట్లు వచ్చినాయి ఏం చేయాలన్నో తెలియక విలువ కార్లు కొనేశ్ ఊహిస్తారా మీరు ఆ కారు ఖరీదు ఎంత ఒక కారు ఖరీదు అరవై లక్షలు ఒక కోటి రెండు కోట్లు కారు కారు ఖరీదే అటువంటి కార్లు కొని రైతులు దాంట్లో కూర్చొని నడుచుకుంటా పోతున్నారు నడిపించుకుంటూ పోతున్నారు ఎంత పిచ్చోళ్ళు వీళ్ళు ఎంత కదు ఆ కోట్లు ఆ కారు మీద గుమ్మనించు వాడు జ్ఞానం ఒక కోటి రూపాయలు కార్ మీద పెట్టిండేవాడు నేను ఐదు లక్షలు 10 లక్షల కంటే గుణ వాళ్ళ కొనాలనుకుంటే ఎందుకంటే ఏదన్నా కారే ఒక కోటి పెట్టి కొనాలనా కారు వాడు వాడి భూములు అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బులో నుంచి కొనుక్కున్నాడు దాంట్లో తిరుగుతున్నాడు పొద్దున ఏం చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు రైతు కదా పంటలు పంట భూములను అమ్మేసుకున్నాడు కోట్లు డబ్బులు ఏం చేయడ తినాలా తాగాల కార్లు కొనాలా మొత్తం ఎగరగొట్టేసింది కండ్ల ముందు నీ డబ్బు అంతా కరిగిపోతుంది నీ జ్ఞానం లేదు కాబట్టి ప్రభుని నమ్ముకున్న మనము ఈ విషయాలను బహు జాగ్రత్తగా పరిశీలించాలా పాటించకుండా నేను కూడా చెప్పలేని వాక్యం కేసు తరగకుండా అప్పులు లేకుండా కుటుంబాన్ని పోషించాలా పిల్లల్ని చదిపించాలా వారికి అవసతులు తీర్చాలా ప్రతి దశలో నీకు ఏ కష్టం ఉన్నా నీ సొంత ధనంతోనే నువ్వు ఖర్చు పెట్టుకొని బాగుపడాల అది బహు కష్టతరం ఎందుకంటే ఇది ఎవరు పాటించలేదు కాబట్టి ఒక పదిహేను సంవత్సరాల క్రితము నువ్వు డబ్బులు జాగ్రత్తగా ఖర్చు సేవ్ చేసుకునిట్టే ఈ పదిహేను సంవత్సరాల తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చాడు మనకు గవర్నమెంట్ రెండు స్కీమ్స్ ముఖ్యంగా పెట్టింది పెన్షన్ స్కీమ్ పెట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పదిహేను సంవత్సరాల క్రితం స్కీమ్ అది అందులో ఆ పెన్షన్ స్కీమ్ అది ఇరవై ఇరవై మూడు శాతం ఇంట్రెస్ట్ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ నువ్వు డబ్బులు పెట్టింటే అదిలో ఒక్కొక్కరికి దగ్గర దగ్గర యాభై నుంచి యాభై లక్షల నుంచి ఒక్క కోటి వరకు డబ్బులు సేవ్ చేసుకున్నారు అదిలో పదిహేను సంవత్సరాల తర్వాత నువ్వు ఇంటి రిటైర్ అయి కూర్చున్నా నీకు నెలకి పెన్షన్ వస్తావు అది ఎంత మందికి చెప్పినా ఆ స్కీమ్ గురించి ఎంతమంది పాస్తలకు చెప్పిన సేవకులకు చెప్పినా అప్లికేషన్ ఫామ్స్ కూడా తీసుకొచ్చిన నింపమని ఎవరు నింపలే నేను నింపిన ఎందుకంటే నేను చెప్పి నేను చెప్పిన నేను చేసిన కానీ నాతో పాటు ఉన్న సేవకులు కూడా చేయలేదు ఆ రోజు అందరు దుఃఖపడుతున్నారు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలకు అది ముగిస్తున్నారు చెప్పండి ఈ బైబుల్ జ్ఞానం వాడుకోవడం వల్ల నీకు లాభం వచ్చిందా లేదా వచ్చి తప్పకొస్త వాడుకోకపోతే మనకు నష్టమే నువ్వు ఎక్కడ పోయినా ఎవరిని పరిగెత్తినా ఎవరిని ఆదుకోండి లోకంలో ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆధారపడలే ఎవరి మీద ఆధారపడ్డావు ఇన్నొక్కస్తుల మీద ఆధారపడ్డావు ఒకసారి చూడండి మొదటి రెండవ కొనుత రాష్ట్ర పత్రిక ఎందుకు ఈ గ్రామాలలో దేవుని బిడ్డలు కానుకలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు ఎత్తుకు ఎవరు చెప్పాలి ఎందుకు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు నీ దగ్గర సమృద్ధిగా ఉంటే అందులో నుంచి ఇవ్వగలవు నీ దగ్గర సమృద్ధి లేకుండా ఎట్లు ఇస్తావు కదా ఏడుస్తా ఇస్తావా లేదా దుఃఖంతో ఇస్తావా లేదా ఆసక్తితో కనుకలు ఇస్తారు చాలా కష్టం నేను చెప్తున్నా దేవుని బిడలే ఏదో కానుక ఇవ్వలఘటు ఇస్తున్నాం గాని సమృద్ధిగా ఇవ్వాలంటే మనసు కొట్టుకుంటా ఉంటుంది మొన్న ఒక బ్రదర్ వచ్చిన్నారు ఒక ఇరవై సంవత్సరాలు నాతో పాటు సేవ చేసేడు అంత పక్కకు పడేసి ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఆయన ఒక వివాహం చేసుకున్నాడు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు కుట్టినానికి ఇప్పుడు కష్టాలు స్టార్ట్ అయినాయి మూడు నెలల నుంచి జీతం లేదు తర్వాత నాయన హాస్పిటల్ లో చనిపోయాడు ఆయన ఖర్చు హాస్పిటల్ ఖర్చు పన్నెండు లక్షలే ఆయన చనిపోయిన ఒక కొన్ని నెలలకి సొంత అక్క చనిపోయింది అది అది షుగర్ రోగంతో కంట్రోల్ గాక షుగర్ ఆమె మీద ఒక నాలుగు లక్షలు ఖర్చు అయ్యి పన్నెండు లక్షలు నాలుగు లక్షలు పదహారు లక్షలు ఖర్చు అప్పులు చేసిండు ఇల్లు కట్టుకున్నాడు మరీ అప్పులైతే డెబ్బై లక్షల అప్పు జీతం వస్తలేదు ఒక అన్య వివాహం చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు ఇరవై సంవత్సరాల తర్వాత నేను గుర్తుకొచ్చాయనకి ఇరవై సంవత్సరాల క్రితం నాతో పాటు ఉండింటే ఆయన పరిస్థితి అట్టు ఉండేడుదా నేను చెప్పాను కదా వద్దు చెయ్యక ఇట్లా చెయ్యక అట్ట చెయ్యి ఇట్లా చెయ్యక నేను ఆ డాక్టర్ దగ్గర పోదు ఈ డాక్టర్ దగ్గర పోదు హాస్పిటల్ పోదు ఈ హాస్పిటల్ పోదు అని ఎక్కడ పోవాల ఎక్కడ పోతే బాగా నేను చెప్తాను నేను ఇరవై సంవత్సరాలు గాయబైపోయాడు మొన్న ఎవరు నంబర్ తీసుకుని ఫోన్ చేస్తే పోయి కూర్చొని సరే పలానా శ్రీలంకలు అంటే తనను తన భార్య ఇద్దరు వచ్చింది వాళ్ళు తను మాట్లాడుతున్న ప్రభావ ఏం తిన సమస్య ఎందుకు ఇట్ల అయిపోయింది నాకు కూడా తెలియదు ఇరవై సంవత్సరాలు ఏం విషయంలో తెలియదు తాను ఏంది నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ప్రభువా అంటే ఆయన మాట్లాడే దేవుడు అన్న విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా సేవ ఒక్కలతో మాట్లాడతాడు దేవుడు నేను నీ గురించి అడిగినప్పుడు నీ గురించి అడిగినప్పుడు నాకు మాట్లాడతాడు ఇది పరిస్థితి వీళ్ళ చరిత్ర ఇది వీళ్ళ భవిష్యత్తు ఇది వీళ్ళు ఎట్లుండవతున్నారని చెప్తాడు నా బాధ్యత వచ్చి చెప్పడం ఫరో నీ భవిష్యత్తు ఎట్లుండవ్వుతుంది అని చెప్పే బాధ్యత యోశప్తి నీవు ఇట్ల చేస్తే నీ భవిష్యత్తు ఎట్లుంటది ఇట్లా చేయకపోతే నీ నాశనం అయిపోతుంది నీ దేశం నీ కుటుంబాలన్నీ నాష్టమైపోతాయి నీ ఇష్టం ఫరో అని చెప్పే బాధ్యత యోసెప్తి ఒకవేళ నువ్వు యోసభి లాగుంటే నువ్వు చెప్పాల్సిందే పని నువ్వు చెప్పకపోతే దేవుడు నిన్ను పట్టుకుంటాడు నీకు ఎందుకు నేను చెప్పించుకు చూపించిన ఇవన్నీ విషయాలు వాక్యాలు నువ్వు చెప్పమనే కదా నువ్వు చెప్పకుండా వస్తే నీకు కష్టమైతుంది నేను శిక్షిస్తాడు దేవుడు కాబట్టి బ్రవ బ్రదర్ ఏంది ఈయన మంచి భక్తి పరుడు ఈయన కూడా అన్ని వరాలు ఉన్నాయి సేవ చేసే నాతో పాటు ఏది ఇరవై సంవత్సరాల తర్వాత ఈయన కలుస్తున్నాను నేను ఏం చేయాలా ఏం మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా ఆయనతో మాట్లాడుతూ నా హృదయంలో నేను ప్రారంభం చేసుకుంటున్నా అప్పుడు కొంచెం చాలా సేపటికి ఒక అప్పటికే రాత్రి పదయిపోతుంది ఇంకొంచెంసేపటి నాకు ట్రైన్ దొరకదు ఇంటికి పోవాలంటే ఇంకా బ్రదర్ నేను వెళ్ళాలి తప్పదు లేదన్నా నేను నేను డ్రాప్ చేస్తా లేదు లేదు నీ భార్య ఉంది నీ పిల్లలు ఉన్నారు నేను వెళ్ళిపోతా మీరు వెళ్ళిపోండి మీరు ఇంటికి నన్ను డ్రాప్ చేస్తే మళ్ళీ నీకు పది పన్నెండు అవుతుంది పదకొండు నేను వెళ్ళిపోతా చెప్పి చివరికి ఇంకా గేట్ దగ్గరకు వచ్చేసాం ఇంకే ఆయన కార్లో వెళ్ళిపోవాలా నేను ఇటు మెట్రోస్ ట్రైన్ తెలియాల ఏడు దగ్గరకు వచ్చినాక అప్పుడు దేవుడు బయలుపరిచిన పరిస్థితి ఏందని అంతవరకు బయలుపరిచినాయి కనీసం గంట నర కూర్చొని మాట్లాడుతున్నాం అన్ని తన భార్య కూడా మాట్లాడుతుంది అన్ని చెప్తుంది కానీ ఏంటి ఇలా పరిస్థితి సమస్య ఏంది మూడు సంవత్సరాలు దేవునికి కానుకలు ఇవ్వలేదట మూడు సంవత్సరాలు నీకు ఎంత జీతం బ్రదర్ డెబ్బై బ్రదర్ డెబ్బై వేలల్లో నువ్వు కానుకలు ఇవ్వకనే స్థితిలో ఉంది నీ పరిస్థితి ఏడు వేల ఇస్తుండే కదా ఏడు వేల జీతం ఉన్నోడు కానుకలు ఇస్తున్నప్పుడు డెబ్బై వేలు ఇవ్వకపోవడం ఏంది మన నువ్వు సేవ చేసిన ఒకప్పుడు నాతో పాటు నీకు సత్యం నీకు తెలవదేంది తెలిసి చేస్తే కష్టం శిక్ష ఇంకెక్కుంటది కదా తెలియక చేస్తే శిక్ష ఉంటది ఎందుకంటే ఆర్ నీ బాధ్యత తెలుసుకోవాలని చెప్తుంది వాక్యం కానీ తెలియకుండా తెలిసి నువ్వు కానుకలు తీయడం వల్ల ఎంతో శ్రమల పాలై అప్పుల పాలై అనారోగ్య పాలై హాస్పిటల్ కంత డబ్బులు వృధా చేస్తున్నావు అంత పొగట్టుకున్నా డబ్బులు చెప్పండి బుద్ధి బుద్ధి ఉన్న స్థితి అనేది బుద్ధి స్థితి అని ప్రజల సేవకుడు విశ్వాసి ఈ ఇరవై సంవత్సరంలో మనతో పాటు కలిసి సేవ చేసింటే మనం హెచ్చరించే వాళ్ళం ఒక అన్ని స్త్రీని నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు చేసుకున్నాక విడిపెడది లేదు చేసుకోక ముందు నన్ను చెప్పి నేను చెప్పేటాను బైబుల్ చెప్తుంది అవిశ్వాసులతో విశ్వాసాలకు పొత్తు కుదరదు లవ్ మ్యారేజెస్ దేవుడు అసహించుకుంటాడు నేను చెప్తాను ఎప్పుడు వాక్యం కానీ ఇరవై సంవత్సరాలు మా గాయమైపోయి ఇరవై సంవత్సరాల తర్వాత తేలుతున్నావు నువ్వు బయటకు వస్తున్నావు నీ అన్ని తెచ్చుకో నా ఇప్పుడు నేను ఏం చేయాలా నీ కర్మ పోని వదిలేయాలనా చెప్పండి నా ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి నా స్థలంలో పోవేపో ఇరవై సంవత్సరాల క్రితం నా తను ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి మళ్ళా ఇరవై సంవత్సరాల తను నాకు గుర్తుకొచ్చాను నేను తను ఎలగొడతావా లేదా నేను ఎలగొట్టాల చెప్పం చేయాలి ప్రభువు జాలిగల దేవుడు నువ్వు శ్రమల పోతున్నప్పుడు నువ్వు నీ ప్రణాళికలు నీ తలంపులు నీ యోచనలు ఏమి చేయకుండా నువ్వు కాలం వెళ్లిగుచ్చి ఈ రోజు ఆయన సన్నిధికి వస్తే ఆయన విడిచిపెడతదా నిన్ను అనే ఎన్నడూ విడివాడు మనకు అంత ప్రేమ దయగల దేవుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఈ లైఫ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అనే దేవుడు అయినా రెండవ అవకాశం ఇస్తాడు దేవుడు ఇంకొక అవకాశం ఉండకపోవచ్చు మన లైఫ్ మన జీవితం మూడవ అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ అవకాశం మూడవకాశం నువ్వు వచ్చేటప్పటికి నువ్వు వృద్ధులు కాబట్టి రెండవ అవకాశాన్ని మట్టుకు విడిచిపెట్టద్దు బుద్ధిమంతుడైతే మొదటి అవకాశాన్ని వాడుకుంటాడు చేతులు కాల్చుకున్నాక ఏం చేస్తాను చెప్పి ఆయన విడిచిపెట్టాడు దేవుడు రెండవ అవకాశం ఇస్తాను అంటున్నాడు మనకి ఆ రెండవ అవకాశాన్ని కనీసం మనం వాడుకోవాలా కొంచెంసేపట్లో వాక్యాన్ని ముగించేస్తున్నాను చూడండి ఎట్లా వాడుకోవాలా ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎట్లా వాడుకోవాలా మొదటిది ఏంది మొదటి పాయింట్ ఏంది ప్లానింగ్ చేసుకోవాలా రెండవది దేవుని మీద ఆధారపడాల దాని తర్వాత ఎట్లా ఆ ప్లాన్స్ ని వాడుకోవాలా ఎట్లా అమలు పరచాలా ఇది చెప్పరు సేవకు పాస్టర్స్ ఎట్లా చేయాల ఒక బ్రదరు నాతో సేవకు వచ్చేవాడు కొన్ని సంవత్సరాల ఇప్పుడు మన సేవ వేరే వాళ్ళ సేవ అయితే వీళ్ళతో వచ్చిన సమస్యదే వాక్యంలో బలపడ్డ వాళ్ళే వీళ్ళందరూ అంత తెలుసు తెలుసు ఏం చెప్తాం అయితే భార్య పడతారు ఇద్దరు వాళ్ళది కూడా లవ్ మ్యారేజే హాస్పిటల్లో పనిచేస్తారు ఈ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అన్ని కేసులు ఎవరికొస్తాయి సమల శ్రమ శ్రమలా కూడా పోయి వచ్చి ఏం బ్రదర్ ఫోన్ చేసిండు ఎప్పుడు చేయనుడు ఫోన్ చేసిండు అసలు నాకు ఫోన్ చేయరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సేవ వేయలేదు మన సేవ ఒకప్పుడు మనం కలిసి సేవ చేసే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పోయేట రూట్ మా రూట్ వేరే మేము ఊర్లలో అడుగులలో పోయి సేవ చేస్తాం వీళ్ళు సిటీలో చేస్తారు సేవ అయితే ఫోన్ చేసి అన్న మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అనంటే ఎవరు బ్రదర్ నువ్వు అంటే మళ్ళా నీ బ్రదర్ గుర్తుపడలేదు అన్నంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఎట్లా గుర్తుపడతాను పది సంవత్సరాల తర్వాత ఎట్లా గుర్తుపడతాను నువ్వు ఎవరో ఇది నా పరిస్థితి అన్న ఏంది ఏంది సమస్య నేను మా భార్య అసలు చనిపోదాలని డిసైడ్ వేసుకున్నాం అన్న సూసైడ్ చేసుకోవాలనుకున్నాం అని ఫోన్ చేసి నా నేను ఎప్పుడు సూసైడ్ చేసుకుందాం ఈరోజు ఈరోజు పోస్ట్పోన్ చేసుకోబోతున్నారు నేను వచ్చినాక చేసుకోండి అన్నా ఈరోజు చేసుకోకండి ఒక్కరోజు పోస్ట్పోన్ చేసుకోండి నేను సాయంత్రం మీ ఇంటికి వస్తాను తర్వాత మీరు ఆలోచించండి నేను వెళ్ళిపోయాక సాయంత్రం ఇంటికి పోయినా ఇంటి వాళ్ళ భార్య లేదు ఈయన ఉన్నాడు రుఫలే చుట్టూ సరేంది పరిస్థితి అంటే అప్పులు అప్పుల పాలయం నీ సంపాదన ఎంత నీ సంపాదనలో నీ ఖర్చు ఎంత నీ ఇంటికి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు ఎంత మిగులుతుంది నెల చివరికి వచ్చప్పటికి ఎంత డబ్బు మిగులుతుంది నేను చెప్తున్నా ఎవరిది మిగిలింది ఎందుకో తెలుసా మీరు ఎప్పుడు ఈ వాక్యం పాటించండి నేను చెప్పినా ఇరవై శాతం మిగులుతుంది ఒక పాస్టర్ చెప్తుంటే నేను కొంతకాలం కిందకి ఆయన ఆయన ఎంత సంపాదించుకుంటున్నా ఎంత చేస్తున్నా నెల కష్టపడికి ఎంత అంటే బ్యాంకులో ఏం లేదు అంత ఖర్చు అయిపోయింది అంటున్నాడు అట్లెట్లే సాధ్యం ఇంతగానో డబ్బు వస్తుంది ఎట్ల సాధ్యం అంత ఖర్చు అయిపోతుందంటే మని డబ్బు యొక్క గుణగణం దాని గుణగణం ఏందంటే ఎప్పుడు నీ దగ్గరికి వెళ్ళి కదిలిపోతుంటది అది అది వెళ్ళిపోలా ఆశపడుతుంటదంట డబ్బు కానీ నీకు బుద్ధిమంతునివి కదా నువ్వు దాన్ని పోనీయకుండా దానికి అడ్డం వేయాలా ఎట్లేస్తావు చెప్పండి ఇప్పుడు చెప్తుండం దేవుడు ముందే ఇరవై నువ్వు దాన్ని ఎత్తి పెట్టుకుంటే అట్లా చేద్దా అయితే ఈ పాస్టర్ చెప్పిండంట వాళ్ళ మేనేజర్ ఫస్ట్ నెలలో ఖర్చులు కాకముందు నువ్వు అన్ని కరెంట్ బిల్లు కడతావు ఇది కడతావు అది కడతావు కట్టకముందు ఫస్ట్ ఇరవై శాతం పక్కకు పెట్టు ఇంకొక అకౌంట్లో పడి వచ్చిందంట ఖర్చు పెట్టు నెల చివరికి వస్తే ఆ ఇరవై అట్లనే ఉందంట ఇది ఎవరు చెప్పలేరు మీకు నేను చెప్తున్నా ఈ లోకంలో బైబిల్ ఒక్కటంగా ఉంది ఐడియా నువ్వు ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు పెడతావు ఇంటి ముందు ఎవడొస్తాడు కూడగాయల్లో పాండవాడు ఏదొస్తాడు ఏదవసరమా అది కొనుక్కుంటావు అవసరం లేని కూడా కొనుక్కుంటావు దుకానికి పోతావు ఏం పోతావు వంకాయలు టమాటాలు కొనుక్కొని పోతావు వస్తున్నప్పుడు ఏం చేస్తావు బెండకాయలు అవి కూడా కొనుక్కొని ఎందుకు వస్తావు అది అవసరమా నువ్వు ఏ అవసరం కొనుక్క పోయినా అవసరం తీసుకోకుండా ఇంకా లేని అవసరం తెచ్చుకుంటున్నావు మనిషి నైచాప్ పోతావు బటలు కొనుక్కోవడానికి ఒక షర్ట్ కొనుక్కుందాం అనుకుంటావు రెండు షర్టు తెచ్చుకుంటావు ఇచ్చుతానమా కాదా అప్పుడు ఏమైంది నీ ఖర్చు పెరిగిందా లేదా అట్లా నీ డబ్బంతా వృధా చేసుకుంటున్నావు అది తర్వాత రాదా డబ్బు నీ లోకపు నైజం నీ జేబులో ఏముందో అంత లాగనికే చూస్తుంది కానీ నువ్వు తెలియగల వాడివి నువ్వేం చేయాల నేను ఇవ్వను నా జేబులకు వెళ్ళు నేను నా దాన్ని కాపాడుకుంటే ఇందాక చెప్తుంది వాక్యం రేపటి గురించి నువ్వు చింతించద్ధంటే ఈ రోజు జాగ్రత్త అని చెప్తుండే హేస్ ప్రభు ఇందాక చూసిన వాక్యం కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా ఎట్లా దీన్ని అమలు పరచుకోవాలా నీ ప్రణాళికలు సామెతల గ్రంథం చూడండి ఇప్పుడు సామెతల గ్రంథము పద్దెనిమిదవ వచనం ప్రత్యేక స్పీడ్ గా వెళ్ళిపోతా మనకి ఇంకా పావు గంట ఉంది టైం సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం నిజంగా బుద్ధి ఉంటే నిజంగా జ్ఞానం ఉంటే అని ఆ వాక్యం చూడండి జ్ఞానుల చెవి తెలివిని వెతుకును వివేకంగా మనసు సంపాదించుకున్నారు రెండు విషయాలు ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఏంది అది జ్ఞాన్ మనసారి చదవండి చె జ్ఞానుల చెవి అంటే నీ చెవుల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీరు వింటుండరా లేదా వాక్యాన్ని మీకేం జరుగుతుంది జ్ఞానం వస్తుందా జ్ఞానం వస్తుందా లేదా చెప్పండి పసుపుల దాచి పెట్టుకుంటారా మిరపకాయ డబ్బాల దాచి పెట్టుకుంటారా అది మీ ఇష్టం ఎక్కడ దాచి కొంత చెంగన కట్టుకుంటారు లేడీస్ కదా కొంత నడుమున పెట్టుకుంటారు చిన్న ప్యాకెట్ లో అది సాగింది అప్పుడే కూడా నెల తర్వాత బయటికి తెలుస్తాయి అన్ని తెలుస్తా ఏమేమి ఉంటాయో డబ్బులు తప్ప ఏమన్న ఉంటాయో అందులో కాసు సున్నము జర్దా. ఏమేమో పెట్టుకుంటారు అందులో ఎందుకు లాభం పెట్టుకోవాలి డబ్బులు పెట్టుకుంటే ప్యాకెట్లు అవన్నీ పెట్టుకుంటారు అవల్లా అన్న పెట్టుకుంటారు ఊర్ల నేను చూస్తాం కదా లేడీస్ నార్త్ ఇండియా పోతే మరీ అన్యాయం లేడీస్ ప్రతి ఒక్కరు ఊర్లల్లా మేము పోతాం కదా ఆడోళ్ళల్లా ప్రతి ఒక్కరు జరదా నమ్ముతుంటారు ఆడవాళ్ళు ఏమమ్మా ఏం నమ్ముతున్నావు గుడ్కా అరే ఎందుకు నమ్ముతున్నావమ్మా డెబ్బై రకాల క్యాన్సర్ రోగాలు వస్తాయి దాని నుంచి తెలుసా నీకు అప్పుడు తాను ఉంచేస్తారు మళ్ళా తర్వాత వేసుకుంటారు జ్ఞానం లేదన్నట్టు జ్ఞానం వచ్చిన జ్ఞానం అనేది ఒక జీవం బైబిల్ ఉంది జ్ఞానం అనేది దానికి జీవం ఉందంట అది నీ దగ్గరికి వస్తే దాన్ని స్వీకరిస్తే నీకు లాభం దాన్ని తృణీకరిస్తే అది ఇంకొకరింటి వుందంట అట్లుంది వాక్యం ఇప్పుడు నేను చూపిస్తుంది వాక్యాలు గాని జ్ఞానము నడుచుకుంటూ వస్తుందట మీటి ఈరోజు మీ దగ్గరకు వచ్చింది అనుకో జ్ఞానం మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేయాలా దాన్ని కట్టేసుకొని పెట్టుకోవాలా నేనేది అటెండ్ చేస్తాను ఎవరైనా వాక్యం చెప్తుంటే ఇంట్లో జ్ఞానం ఉంటే దాన్ని పట్టేసుకుంటా రాసేసుకుంటా ఇక దాన్ని రేపటి నుంచి సోమవారం నుంచి ఎట్లా పాటించారు ఈరోజు విన్న వాక్యాన్ని రేపటి నుంచి మీరు పాటించగల నేను ఛాలెంజ్ చేసిన మీరు పాటించారు మళ్ళా కష్టాలు అప్పుడు చర్చకు ప్రార్థన చేయమని క్రైస్తవుల జీవితం ఇట్లుంటే నువ్వు నిజంగా ఈ ఆలోచనలుంటే ఈ ఈ యోచనలుంటే ఈ నేర్చుకున్నదైతే రేపటి నుంచే నువ్వు పాటిస్తావు ఈరోజు సాయంత్రం ఏం చేస్తావు తెలుసా ఆనందిని పండుకోవు ఈ ఉదయం ధ్యానించిన వాక్యం ఏంటి అని రాసుకుంటావు ఇప్పుడు దీన్ని నేను ఎట్లా పాటించాలా అని రేపటి నుంచి స్టార్ట్ చేస్తావు అప్పుడు నీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది ఎందుకని తెలుసా యాక రాష్ట్ర పత్రికలో ఒక వాక్యం చూస్తాం మనుషులు ఎట్లుంటారు అంట విశ్వాసులు వాళ్ళు వింటారంట విని అద్దంలో చూసుకున్నట్టుంది అది జీవితం ఇప్పుడు వాక్యం వింటున్నారు ఈ వాక్యము అద్దం వంటిది దాని ముందు నువ్వు నిలబడితే ఆ వాక్యం నీకు చెప్తుంది నీ పరిస్థితి ఇట్లుంది నీ జీవితం ఇట్లుంది ఈ రోజే నువ్వేం చేస్తున్నావు అంట అది వినేసి అవతలకి వెళ్ళిపోతున్నావు అట్లా ఉంటే నీకు జ్ఞాపకం ఈ వాక్యాలు అందుకు మీరు మరిచిపోతున్నారు విన్న వాక్యాలు అక్కడ వాక్యం యాగో రాష్ట్ర పత్రిక యాగో అంటాడు మీరు విన్న అన్ని ఏవి పాటించలేదు కాబట్టి మీకు లాభం వస్తులే వాక్యము పాటిస్తనే నీకు లాభము కాబట్టి కేవలం వినేసి వెళ్ళిపోయేవల్లాగా ఉండద్దు మనం దీన్ని ధ్యానించాల దివారాధనలో దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడ నుండి నీ జీవితంలో ధన్యత రావాలా ధన్యత అంటే ఆశీర్వాదం నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే ఈ విన్న వాక్యాలను ధ్యానించాలి ఈరోజు విన్న వాక్యాలు ఇంటి చూడాలి చర్చ్కి రాని బ్రదర్స్ మీ మీ కుటుంబికులు భర్తలు భార్యలు పిల్లలు ఎవరున్నా గానీ ఈ రోజు ఉదయం ఈ వాక్యం నడిచింది చర్చిలా అని చెప్పాలా అప్పుడు నెక్స్ట్ సండే వాడు వర్గేసుకుంటూ వస్తాడు అర్థమవుతుందా నాకు లాస్ అయిపోయిందే నేను నష్టపోయిననే అని బుద్ధి తెచ్చుకొని వాడు నెక్స్ట్ వీక్ నుంచి అట్లా చర్చస్ అభివృద్ధి నువ్వు ఈ వాక్యాన్ని పాటిస్తే ఈ చర్చి అభివృద్ధి లేకపోతే మీరు అక్కడనే ఉండిపోతారు అట్లా ఉండడం దేవుడికి ఇష్టం లేదు అని చెప్తుంది ఈ వాక్యం అనేసి దేవుడు అక్కడి నుంచి పడేవాడు సంచి నేను చెప్తున్నా ఆకాశం నుంచి సంచి పడేడు అది వాళ్ళ మతాలలో ఉంటాయి మన మతాలలో మన దాంట్లో అట్లా ఉండదు మన వాక్యంలో మన వాక్యంలో నువ్వు కసపడే నువ్వు రాజువి నువ్వు సైనికుని యుద్ధం పోరాడి సంపాదించుకొని రావాలి జితాయించుకొని రావాలా అది క్రైస్తవ జీవితం మీరు షూరులు మీరు యుద్ధ శూరులు యుద్ధానికి పోయి విజయం పొంది రావాలా విజయం పొంది శత్రుని ఓడగొట్టి వాడు ఆస్తి కులగొట్టుకొని రావాలా ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోవాలా అర్థమవుతుంది నేను చెప్పానమాట కాబట్టి చదవండి ఇప్పుడు చె జ్ఞానుల చెవి తెలివిని వెతుకును వివేకం గల మనసు సంపాదించుకోవాలి నువ్వు సంపాదించుకోవాలా తెలివిని తెలుసుకోవాలా జ్ఞానులు తెలివిని దక్కించుకోవాలా దాన్ని సంపాదించుకోవాలా సంపాదించుకోవాలా అందుకు నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఎందుకంటే ఇక్కడ తప్ప ఎక్కడ జ్ఞానం తెలివిని సంపాదించుకోవాలా జ్ఞానాన్ని సంపాదించుకోవాలా ఎట్లా బ్రతకాలి లోకంలో తెలివి అది దానికి సంబంధించి ఈ అన్యులు వాడికి ఇవేవి తెలివవు వాక్యాలు దేవుడు నమ్మనివారు మనం వాడు ఎట్లా సంపాదించుకుంటున్నాడు అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని వాడే తెచ్చుకుంటున్నాడు నువ్వు తెచ్చుకుంటున్నావా స్కీమ్ ఉంది గవర్నమెంట్ స్కీమ్ ఎంతమంది అప్లై చేశారు చెప్పండి నెల కనీసం ఐదు ఇస్తారు ఎంతమంది సంపాదించుకున్నారు ఎంతమంది అప్లికేషన్ చెప్పారు చెప్పండి చూడండి దేవుడు ఇచ్చాడు జ్ఞానం నువ్వు పా అందుకే హోషే భక్తుడు అంటాడు దేవుడు మాట్లాడుతున్న హోషయ భక్తుల నా ప్రజలు నశించిరి నా ప్రజలు అంటాడు దేవుడు దేవుని దేవునికి ఎంత బాధ ఉంది నా ప్రజలు నశించిరి అంటున్నాడు ఎందుకు నశించిరి జ్ఞానము కొదువై జ్ఞానం లేక జ్ఞానం ఉంది బైబిల్లో ఈ ప్రజలు దేవుని బిడ్డలు ఈ జ్ఞానం వాడుకోక నశించుకున్నారంట మనం అట్లా ఉండొద్దు ఈ వాక్యం తెలిసిన మనము అట్లా ఉండద్దు మన కొరకు ఏమి దేవుడు రాసి పెట్టిండో మనం భద్రంగా తెచ్చుకోవాలా మన దగ్గర పోయి అర్థమవుతుందా కాబట్టి మీరు జ్ఞానాన్ని సంపాదించుకోనికి ప్రయాస అడగాల మనుషులని ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎట్లెట్ల పోతే బాగుంటుంది ఏ కాలేజెస్ పోతే పిల్లలు బాగుంటారు ఏ చదువులు చదువుకుంటే పైకి వస్తారు ఇవన్నీ మనం నేర్చుకోవాలా తెలుసుకోవాలా చదువుకున్న వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోవాలా మీ దగ్గర ఎవరి నుండి చెప్తే వాళ్ళ దగ్గర పోయి ఇవన్నీ విషయాలు నువ్వు నేర్చుకుంటేనే గాని నువ్వు వాటిని నువ్వు నీ జీవితంలో అమలు పరచుకోలేవు తర్వాత రెండవ జీవితాంతం నేర్చుకోవాలా నీకు మంచి సంబంధాలు అవసరం మంచి పరిచయాలు అవసరం ఎందుకంటే మనుషులతో రకరకాల మనుషులతో కలుస్తూ ఉంటే ఏమవుతుందంటే వాడి ఐడియాస్ నీకు అర్థమవుతాడు పవ ప్రభు అంటాడు ప్రభు కృష్ణీస్ మీరు పిచ్చోళ్ళు ఈ లోకస్థాని నేర్చుకోండి అన్నాడు ఒకసారి అన్ని రం చూసి నేర్చుకోండి అన్నాడు ఒకసారి ఎందుకంటే వాళ్ళు ఎంత తెలివిగా చక్కచక్క వెళ్ళిపోతుంటారు ఈ లోకంలో అన్ని సంపాదించుకుంటారు మన పిచ్చర్లు మీరు వాళ్ళని చూసినా నేర్చుకోండి ఎట్లా బాగుపడుతున్నారో వాళ్ళు అంటాడు నేను మార్గం చూపిస్తా పోయే బాధ్యత నీది అంటాడు ఎస్ప్రభు నేనే మార్గం బట్ నా మార్గంలోకి పోవాలి కదా మీరు నేను పోను ఇక్కడే ఉంటా అంటే నేను పోను అక్కడే ఉంటా అంటే నేను ఇక్కడ పోను అక్కడ అంటే అరే నువ్వు నా మార్గంలో వస్తే నీకు లాభం నువ్వు నీ ఇష్టమైన మార్గంలో పోతే నీకు నష్టం అది విదానమది. అది వాక్యం హెచ్చరిస్తుంది యేసు మార్గంలో పోతే నీకు లాభం అని చెప్పిన మాటలు గైకొని పాటిస్తే నీకు లాభం లేకపోతే నీకు జ్ఞానం లేదన్నట్టు నువ్వు కష్టపడలేదన్నట్టు ఉన్నీ పోగొట్టుకుంటున్నావు కాబట్టి ప్రసంగి ఒక విషయాన్ని మనకు హెచ్చరిస్తా చూడండి ఇవన్నీ ఒకరితోనొకరం సంభాషించుకొని ఆలోచించుకొని ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు కొట్లాడుకుంటూ ఉంటారు వాడికి ఏమి వాటి కొట్లాడుతూనే ఉంటారు అదే వాళ్ళిద్దరు కలిసి ప్రణాళిక చేసుకుంటే ఆ కుటుంబం ఎంతో ముందుకు వెళ్ళిపోతుంది భార్య భర్తలుంటారు ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు ఏం లాభం కొట్లాడితే ఏ రూపకం లాభం చెప్పండి ఎవరన్నా ప్రసంగి నాలుగవ అధ్యాయం చూడండి తొమ్మిదవ వచ్చినం ఎవరు ఎవరు కష్టం చేత ఎవరు అక్కడ అక్కడ ఒకరి కష్టమా ఏ ఇద్దరు ఎవరన్నా కావచ్చు ఆ ఇద్దరు నేను అనేరు దీన్ని ఎవరన్నా కావచ్చు ఇద్దరు సేవకులు కావచ్చు భారపర్తలు కావచ్చు ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు వాక్య తల్లి కూతురు కావచ్చు తండ్రి కూతురు కావచ్చు తల్లి కొడుకు కావచ్చు ఇద్దరు కనీసం ఇద్దరు అని చెప్తుంది వాక్యం మరొక చదవండి ఇప్పుడు ఇద్దరు కష్టపడితే ఉభయలకు మంచి ఫలము కలుగుతుంది గ్యారంటీ గనుక వంటిగాడు ఎంట కంటే ఇద్దరు కోరిట వేలు కొంతమంది ఈ వాక్యాన్ని పెళ్లి పెళ్లి రోజు చెప్పడానికి వాడుకుంటారు అనుకోట నేను వీళ్ళే ఎవరు చెప్పడం కూడా కాని ఇంకట ప్రసంగి ఎవరు వాడుకోడు ఈ వాక్యాన్ని ఈ పుస్తకాన్ని ఎవడు వాడుకోడు కానీ వాగ్దానం ఉంది అది వాగ్దానం అది వాడుకోవచ్చు భార్య భర్తలు ఎట్లా కలిసి ఉండాలని వాక్ చెప్తున్న వాక్యం ఇద్దరు కదా ఆ ఇద్దరు ఎవరోనే కావచ్చు భార్య భర్తలు ఇద్దరు కాబట్టి ఇద్దరు జాగ్రత్తగా కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని చెప్తే నేను ఒక నాకు ఒక విషయం ఏడు బయలుపరిచిన కొన్ని నెలలు కొన్ని వారాల క్రితం మీ పిల్లలు పుట్టబోయే పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉండాలంటే అదే రీతిగా వర్ దేవుళ్ళో ఎదగాలంటే పిల్లలు పుట్టక ముందే గర్భం ధరించక ముందే ఏడు నెలల ముందే ఉపాస ప్రార్థనలు ఉండాలని చెప్పాడు దేవుడు చెప్పండి ఎంతమంది చేస్తారు అది ఎవరు చెప్తున్నా ఎవరు చేయరు నెలల ముందే ఉపాస ప్రార్థనలతో సిద్ధపడాలంట పిల్లల నిర్లక్ష్యమైన జీవితము అనర్థాలకి దారి తీస్తుంది అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం ప్రభులో నువ్వు జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగితే నువ్వు ఆ లాభం ఇవి ఈ వాగ్దానాలు నువ్వు అడగచ్చు దేవుడిని ప్రభు నేను వాక్యం ప్రకారంగా నేను పాటించా కదా నాకు ఎందుకు వస్తలే లాభం అడగచ్చు నువ్వు నువ్వు చేయకుండా నాకు ఎందుకు వెళ్తుంది ప్రభు అంటే ఆయన విన్నాడు ఎందుకంటే నువ్వు ఈ వాక్యాన్ని పాటించకుండా ఎట్లా పొందుతావు నా నాకు కూడా విరుద్ధమే కదా అది నేను దేవుణ్ణే కానీ నేను దీనికి నా వాక్యానికి నేనే ఎట్లా విరుద్ధంగా ఉండగలమంటాడు దేవుడు కాబట్టి ఇద్దరు మరోసారి చదువు సార్ ఇద్దరు ఇద్దరి కష్టం చేత ఇద్దరికి లాభం అంట ఇద్దరికి ఫలం వస్తుంది కాబట్టి ఒక కుటుంబంలో ఇద్దరు నలుగురు మంచిగా ప్లాన్ చేసుకొని కష్టపడితే వారికి ఖచ్చితంగా ఫలం ఉంటుంది ఈ సీక్రెట్ నీకు అర్థమైతే ఇక మీద మీరు కొట్లాడుకోరు ఎవరు కొట్లాడుకుంటారు వార్యవర్ తల్లి నేను చెప్తా మీరు పిచ్చోర్లు కొట్లాడుకుంటున్నారు ఒక రెండు వారాల ఒక బ్రదర్ ఫోన్ చేసిన బ్రదర్ మీ పాప ఉంది కదా మీ పాపకు ఒక మంచి సంబంధం తెచ్చిన బ్రదర్ మంచి విశ్వాస అబ్బాయి నాతో పాటు సేవకి వెళ్తుంటాడు ఉద్యోగం చేసుకుంటాడు ఒక ఒక ఆఫీస్ మా ఆఫీస్ అనే కార్ డ్రైవర్ పెద్ద కోసం చర్చ వాళ్ళది మంచి ప్రార్థన చేస్తాడు భక్తి పరడు ఏ చిడ అలవాట్లేదు చూడని కూడా మంచి హీరోలాగా ఉంటాడు మీ పాపకి చాలా బాగుంటాడు అని ఫోటో పంపించిన ఆయన కూడా ఫోటో పంపించినాక మూడు రోజులు ఫోన్స్ లేవు నేనే ఫోన్ చేసిన అయితే బ్రదర్ ఫోన్ అన్న నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నానన్నా నువ్వే చేసిన ఫోన్ అంటే అన్నపి నేను పంపించినప్పుడు నేనే బోన్ చేస్తాను నువ్వు చేయనప్పుడు నేనే చేయాలి కదా ఇది బలహీనం నేను నీకు ఫోటో పంపించినప్పుడు ఓ రోజు తీసుకుంటావు ఓ రెండు రోజులు తీసుకుంటావు తీర్మానించుకొని అన్ని రోజులు తీసుకోవాలన్నా చూడండి నిర్లక్ష్యమైన జీవితం బుద్ధిమంతులు అయితే స్మార్ట్గా ఉంటావు కదా అన్నా మాట్లాడతామన్నా మా పాపకు చూపించడా ఒప్పుకుందనా అంటే అది ఎట్లుంటే నువ్వు మీ పాప గురించి మాట్లాడకపోతేవి నీకు నచ్చిందా లేదా అని మాట్లాడకపోతేవి మా కులం వాళ్ళు అడ్డం మేమిట్లా చేసుకోలేమన్నా ఈ పెళ్లి ఎందుకంటే ఆ కులం వేరే ఈ కులం వేరే మన విశ్వాసం కదా విశ్వాస కులం ఉండదు కదా అని నేను చెప్తే మా ఇంట్లో మా కులస్తులు మమ్మల్ని పండియరు మమ్మల్ని వెళ్లివేస్తారు మా ఇళ్ళలో ఏ పండగలైనా రానియరు వాళ్ళ పండుగలు మమ్మల్ని రానియరు ఇట్లా ఉంటుంది పరిస్థితి అన్న అంటే అది సరే మీ ఇష్టం బ్రదర్ ఎందుకంటే మీ పాప మీ ఇష్టము ఏమన్నా కానీ బట్ ఇది మటుకు మంచి సంబంధం ఆ బాబు నాకు బాగా తెలుసు నేను నాతో సేవ చే కూడా వచ్చింది బాబు మంచి ఉద్యోగం చేసుకుంటాడు ఇరవై వేలు జీవితం సిటీలో ఉన్నాడు మంచి ఉంది వాళ్ళ సొంత ఇల్లుంది వినలే నిన్న మొన్న మొన్న వాళ్ళ భార్య ఫోన్ చేసి ఏడుస్తావు ఏంది పరిస్థితి అంటే అమ్మాయి వేరే కులస్తుంతో లవ్ మ్యారేజ్ నేను అనుకున్న మీ నాయన నాకు దొరకతే బాగా తిట్టటోని నాకేమో కులం కులం అన్నావు ఇప్పుడేమో ఆమె వేరే కులం అంటూ వెళ్ళిపోయింది దేవుడు ముందుగానే నీకు వాక్యం పంపించి ముందుగానే నీకు నీ పాప గురించి మంచి భవిష్యత్ తీర్మానం చేసుకోండి నీ పాప చెడగొట్టుకుంది దానికి నువ్వే కరగండి నువ్వు చెడగొట్టినవు నువ్వే ముందు పడి ముందుకు వచ్చింటే ఈరోజు బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు ఒక అన్యుని పెళ్లి చేసుకుంటుంది రక్షింపబడి పాపసం పొందిన పిల్ల లవ్ అనేది ఎంత డేంజర్ నేను చెప్తున్నా మీకు ఎందుకంటే శరీర శారీరక కోరికలతో స్టార్ట్ అయ్యేది లవ్ శారీరక కోరికలు పాపం బైబుల్ వాక్యం ప్రకారంగా అపవిత్రత శరీర కోరికలు అపవిత్రమైనవి మనం లవ్న పడద్దు గురించి మనం చెప్తా ఉంటాం కానీ ఎంత చెప్పిందో అయిపోయింది ఇప్పుడు నా మోహం చూస్తాడు ఆయన నా నాతోనే కాదు చర్చిలో ఎవరితో మాట్లాడలేడు ఇప్పుడు ఆయన పరిశ్రమ తయారైపోయింది అనేసి నేను పోకుండా ఉంటానా పెండింగ్ పిలిస్తే పోలా పిల్లల్సే కదా క్షమించే బుద్ధి కదా సేవా జీవితంలో వాస్తవాలకు వచ్చే ఛాలెంజెస్ ఇవి నేను చెప్తున్నా అటువంటి హేతువులు మీరే తయారు చేసుకుంటారు అడ్డంకులు చేసుకుని మీ పిల్లల భవిష్యత్తు చెడగొడుతున్నారు ఈ విషయాన్ని మీరు బహు జాగ్రత్తగా పరిశీలించాల భార్య భర్త భార్య అడ్డం అన్న చెప్పింది మంచిదే కదా సంబంధం పోవచ్చు కదా అంటే భార్యను కొట్టేసిండ ఏం చేస్తాను చెప్పండి నేను పోయినా వాళ్ళ ఆదివారం పోయిన ఆదివారం పోతే ఈ మహర్షియుడు బ్రదర్ గాఢ నిద్రలో ఉన్నాడు ఇప్పుడు నిద్ర నుంచి లేపి తిట్టాలన్నా నా మనసు సరే నేను వేరింటి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళు అక్కడ వాక్యం చెప్పన్నా అంటే ఈ వాక్యం చెప్తా ఉంటే అప్పటికి అడ్డ అయిపోయింది అప్పుడు నిద్ర నుంచి లేసొచ్చి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాను సైలెంట్గా చూడండి దేవుని బిడ్డల గుణగణాలు ఎట్లా ఉంటాయని నేను మీకు అదే అనుభవం నీ దేకి వస్తాను నువ్వేం నెక్స్ట్ టైం చెప్పండి ఏం చేస్తుంది మీరు అందుకు ఇవన్నీ విషయాలు నేను చెప్తా ఉంటా భవిష్యత్తులో ఇవే పరిస్థితులు మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు చివరికి నేను ఒక వాక్యాన్ని చూపించేసి ముగిస్తున్నా ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం నేర్చుకోవాలి అందుకు నీకు ప్రార్థన అవసరం ప్రతి స్థలంలో చెప్పే ఒకటే పాయింట్ కనీసం ఒక గంట సేపు మీద ప్రార్థన చేయని జీవితం క్రైస్తవ జీవితమే కాదు నా నా దృష్ట దేవుని దృష్టిలో కనీసం ఒక గంట సేపు ఒక గంట సేపు సాయంత్రము ప్రార్థన చేయకపోతే నువ్వు కవిస్తాను ఎట్లయినావు అంటే దేవుడితో ఎట్లా సంభాషిస్తున్నావు ప్రార్థన అంటే అదే కదా ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడను మరి దేవుడు నీతో ఆసక్తితో కలిగి మాట్లాడాలి నువ్వు దేవుడికి అవకాశం ఇస్తలేవు కష్టం అయ్యో ప్రభు అని ఆ టైంలో వస్తాడా అప్పుడు అంటాడు నేను ఎట్టి పర్సెంట్ నీ ప్రార్థన వినాను ఆ టైంలో ఉంది వాక్యం అట్లా నేను చెప్పిన వాక్యం మీరు పాటించకుండా కష్టాల పాలై నా దగ్గరకు వస్తే నువ్వు ఎట్లా అనుకుంటున్నా నేను నీ ప్రార్థన వింటా అని అని ఉంది వాక్యం అక్కడ అది నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు కాబట్టి నేను ఎట్లా సిద్ధపడాలనే చెప్తున్నాను ఈ వా చూడండి ఒకటి సామెతల గ్రంథం నుంచి ఒక వాక్యం మూడవ అధ్యయము ఐదు అరవ శలలో ప్రతి విషయంలో నీ ప్రవర్తన విషయంలో నీ నడబడి విషయంలో నీ సొంత బుద్ధిని ఆదరణ చేసుకోవద్దు నువ్వు చేసిన పని ఇంతకాలం అదే నీ సొంత తలంపులను ఆధారపడి నువ్వు నష్టపోయి ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయం నీ పూర్ణ హృదయంతో యోహోవయద్దు నమ్మికొచ్చు తర్వాత అది పాయింట్ అది పాయింట్ నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోండి నీ ప్రవర్తన ఎట్లా నేను ప్రవర్తించాలి ఈ ఆయన అధికారాన్ని ఒప్పుకోండి చదువు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను ఏ పని చేసినా స్మూత్ లేకపోతే లేదు ఆయన నీ త్రోవలను సరళం చేస్తానట ఎవరినీ అడ్డానికి నేను ఒకసారి ఇట్లా ట్రై చేస్తుంటాను ఈ వాకి ప్రభ్వా నేను ఈరోజు నా స్వబుధిని ఆర్పడతలేను నేను ఇప్పుడు బయలుదేరాను ఎక్కడ ట్రాఫిక్ లైట్ పడద్దు నాకు అని స్టార్ట్ చేసి బండిని నడిపించుకుంటా పోతాను చాలాసారి నా అనుభవం ట్రాఫిక్ లైట్ నేను పోయేటైకి ఆఫ్ అయిపోతుంది వెళ్ళిపోతా నేను అక్కడ ఉంటుంది లైట్ నేను పోయేటప్పటికి ఆఫ్ అయిపోతుంది వెళ్ళిపోతాను అట్లా త్వరగా వెళ్ళిపోతా కొన్ని స్థలాలలో అంటే ఉదాహరణకు నేను చెప్తున్నా ఆయన నీ త్రోవ ఎట్లా సరళా చేస్తారు నువ్వు ఎక్కడికి పోయినా నిన్నెవడా గవర్నమెంట్ ఆఫీస్ పోతే నిన్న ఎవడా అప్లికేషన్స్ ఎవడాడు వాడే వచ్చి నీకు అప్లికేషన్ తీసుకోవాలి నాకు జరిగింది అట్లా చెప్తాను నేను ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చి అప్లికేషన్ సార్ సర్ నింపడు అప్లికేషన్ మీరు నింపడి పదిహేను రోజుల్లో మీకు శాంక్షన్ లంచాలు లేవు ఏమి లేకుండా దేవుడు నిత్ర సరళం చేస్తాడు నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావు ఇన్ని సంవత్సరాలు నష్టపోయినావు ఇక మీద అవసరం లేదు ఇప్పుడు ప్రభు మీద ఆధారపడడం నేర్చుకుందాం స్వబుద్ధిని ఆధారపడక సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుందాం కేవలం ప్రార్థన ద్వారానే నువ్వు వేరే రూపకంగా లేనలేదు దేవుని మీద ఎప్పుడు ఆధారపడితే నాకు నాకు నాకు సాధ్యం కాదు ప్రభు నా వల్ల కాట్లేదు ప్రభావా మళ్ళీ ఏం చేయాలా నేను హ్యాండ్సప్ ప్రభు అందుకే మోకాలుండి చేతు పైకి ఎత్తుతాను మోకాలుండి ఎందుకంటే నేను నిస్సహాయన్ని నిస్సహాయాలని నా వల్ల కాదు ప్రభావ నా పని అయిపోయేది ప్రభావ నేను చాలా బలహీనుని ప్రభావ ఇప్పుడు నేను సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నా హ్యాండ్సప్ నా చేతులు లేపేస్తున్నా ప్రభ్వా నన్ను పట్టుకొని నడిపించు ప్రభు అని నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలా కనీసము ఛాలెంజ్ తీసుకోని సవాల్ లాగా ఒక గంట సేపు ప్రార్థించగలవా నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి నీ భవిష్యత్తు గురించి నీ తరాల గురించి ఉదయం ఒక గంట ప్రార్థించలేవా సాయంత్రం ఒక గంట ప్రార్థించలేవా ఒక గంట టీవీ చూస్తామే ఒక గంట సేపు ముస్లమ్మచ్చట్లు మాట్లాడితేమే కానీ ఒక గంట సేపు ప్రార్థన క్రైస్తవ జీవితం అందుకు ఫలించలేక పుష్పించలేక ఫలించలేక ఎండిపోయిన చెట్టు లాగా క్రైస్తవ జీవితం మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఈ వాక్యాలన్నీ నువ్వు వాడుకుంటే నువ్వు నీటి వాగున నీటి ఎవరన్న నాటబడిన చెట్టు వలె వాడక నీ జీవితాంతము ఫలిస్తాను నీ జీవితాంతం ఫలం ఉంటుంది నీ జీవితంలో నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానించలేదు ఇంతకాలం అందుకు నిష్ఫలం అయిపోయింది నువ్వు చేసినా నీకు సహలేదు ఎందుకంటే ఆయన ఆమోది ఉండాలా అయన ఆయన ప్రణాళిక ప్రకారంగా పోతే నీకు కార్యం జరుగుతూ అందుకే ప్రభావా నేను చేస్తున్న ప్రార్థన నీ చిత్రానికి తగ్గట్టుంది అనేది చూపించి ప్రభు అని నువ్వు అడగాలి ఆయన ఏమీ చేయడు నేను చెప్తున్నా ఎందుకు ప్రభ్వా అంటే ఆల్రెడీ నేను చూపించినా నువ్వు పాటించుకోలే నీ చేతులారా నువ్వే చేసుకున్నావు చెప్తాడు కాబట్టి అటువంటి భవిష్యత్తు నాకొద్దు ఈరోజు నేను దీన్ని సవాల్గా తీసుకుంటున్నాను కనీసం ఒక రెండు గంటల సేపు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ముస్లమ్మ ముచ్చట్లు బంద్ టెలివిజన్స్ బంద్ ఆ టైంలో నేను పోయి రహస్యంగా గదిలోకి వెళ్ళిపోయి తల్లిపేసుకొని ప్రార్థన నేర్చుకుంటాను నువ్వు వేసుకొని చూస్తావు పర్వక దర్శనంలో చూస్తావు దేవృత్తుల వచ్చి మాట్లాడతారు అట్లా నువ్వు ఎక్కువ టైం గడిపితే ఈ లోకంలో గడిపితే ఇవే చూస్తావు ఆ లోకం టైంలో గడిపితే అవే చూస్తావు అక్కడ ప్రభుని మాట్లాడతాడు దేవృతలు వచ్చి మాట్లాడతారు వాళ్ళు మార్గాలు చూపిస్తారు నీకు ఏం చేయాలి ఏం చేయొద్దు దాని ప్రకారంగా నువ్వు మూసుకోండి ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకొని ధ్యానిస్తాం ప్రవ్వా నా తను మాట్లాడడానికి నీకు వదనాలనైనా అని ఆరంభించాడు ఇంతవరకు నీవు ఏమేమి మాట్లాడినావో అవి నేను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునేలాగా సహాయపడాడు కృపగల తండ్రి మీకే వదలాలర్పించుకుంటున్నావు బుద్ధిమంతులు యోచనలు చేస్తారు అని వాక్యం బుద్ధిహీనులు స్థిరత్వం లేని జీవితం నేను ఇంతకాలం బుద్ధిహీనుగా జీవించిన కాలము ఏ యోచన లేకుండా నిర్లక్ష్యంగా జీవించిన నన్ను క్షమించిన యా నేను ఎంతగానో పాపం చేసిన ఆజ్ఞాన్ని అతిక్రమించిన ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తుంది వాక్యం ఎన్నో విషయాలలో నేను బుద్ధి లేని వాళ్ళ నిర్లక్ష్యం చేసిన ఏది కూడా కరెక్ట్గా నేను ప్లాన్ చేయలేదు ప్రభా నా లైఫ్ లో ఆ రూపకం నేను ఎంతో నష్టపోయిన నన్ను క్షమించినైనా నా పాపం క్షమించిరచ్చు నువ్వు పొందిన గాల నాకు స్వస్థత నన్ను స్వస్థపరిచిరొచ్చు నా హృదయాన్ని స్వస్థపరిచి అది బహుఘోరంగా వ్యాధి కలిగి నన్ను క్షమించినైనా ఈ క్షణం తీర్మానించుకున్నాను ప్రభావ నేను ఎక్కువసేపు సమయం ప్రార్థనలు గడుపుతానికి తెలియదాడు లోకంలో కానీ మనుషులతో పాటు కానీ టీవీల ముందు కానీ మొబైల్ ఫోన్ల మీద కానీ నీ సరిలో సమయం కడతాను కలియ ప్రార్థనలో వాక్యంలో బలపడతాయి సాయంతే ప్రభావం పరలోకము దర్శనాలను నాకు అనుగ్రహించే ప్రభావ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాల ప్రభావ ప్రార్థనలో పరలోకాన్ని మేము చూడాల ప్రభావం అక్కడ ప్రవ దేవదూతలతో మేము సంభాషించాలో భక్తులతో సంభాషించా ఆత్మలు అనేకమైన విషయాలు నేర్చుకోవాలా వాక్యంలోనే చూసుకోవాలా వాటిని మేము పాటించాలా ప్రణాళికలు మంచి యోచనలు మాకు అనుగ్రహించండి మీరు ఆలోచన కర్త మంచి ఆలోచనలు మాకు ధరించండి అంత నష్టపోయినాం ప్రభావ ఇక మీదట మేము మాకు బుద్ధిని అనుగ్రహించండి మీలోనే అవన్నీ గుప్తంగా ఉన్నాయి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మీలో ఉన్నాయి ప్రభావ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గొప్ప మీకు వదనాలు వేస్తాయా మహోన్నతుడ మీకు వదనాలు ఎట్లా మేము సిద్ధపడాలా మా స్వబుద్ధి మీద మేము ఆధారపడకుండా మీ మీద మేము ఆధారపడాలా మా ప్రవర్తన అంతట్లో మేము మీకు సమర్పించుకోవాలా అటువంటి అవకాశం మాకు అనుగ్రహించబోదినాలు ఎట్టున్నాయి మాకు తెలియవు కానీ ముందుగానే సిద్ధపడమన్నారు నైనా బుద్ధిమంతులు అయితే ఆపద రావడం పసిగట్టి ముందుగానే తప్పించుకుంటుంది బుద్ధిని వాడి చిక్కబడతాననుంది వాక్యం కనికరించండి బ్రహ్మ కృప చూపించండినైనా ఆసక్తితో మేము వీటన్నిటిని తెలుసుకొని పాటించాల సోమవారం నుంచి మర్చిపోకుండానైనా వీటిని మేము ధ్యానించాలా మా హృదయంలో భద్రపరుచుకోవాలా మా జీవితాలను మేము అవలంబించుకోవాలా కంకరించండి సహాయపడమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవా మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటాడు పరిశుద్ధు తండ్రి మీకు మదనాలైనా ఇస్రాయలు గొప్పదేవ మీకే కొత్త గత ప్రవ్వ మీరు మాతను మాట్లాడారు ప్రభావ ఏ రీతిగా మేము భవిష్యత్తు గురించి మరి అపాయకరమైన రాబోతుంది మరి భయంకరమైన రోగాలు రాబోతుంది ఇంతవరకు మీరు మమ్మల్ని బ్రతికింపజేసినారు ఇక మీద కూడా మమ్మల్ని బ్రతికింపజేస్తారని నమ్ముతున్నాను కానీ సిద్ధపడే జీవితం మాది సిద్ధపడమని చెప్తున్నారు నైనా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలైనా ఈ లోకంలో సిద్ధపడ కాదు ప్రతి విషయంలో మేము ప్రార్థనలో కూర్చోవాలా మీ సన్నిధిలో ఎక్కువసేపు ప్రార్థన వాక్యంలో మేము సమయం గడపాలా ఈ లోకంలో కాదు ఇప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థనలకు వెళ్ళిపోవాలే అప్పుడే మీ స్వరం మేము వినగలం మిమ్మల్ని చూడగలం భవిష్యత్తుని ఏ రీతిగా మేము జీవించాలని మీరు మాకు జ్ఞానవిస్తున్నారు దాని కొరకు సిద్ధపరుస్తున్నారు అదివంటి సిద్ధపాటు మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంది మరోసారి మమ్మల్ని క్షమించండినైనా మా పాప మన్నిటిని క్షమించండి సంపూర్ణంగా మీ కొరకు జీవించేలాగన మిమ్మల్ని మహింపరచేలాగా మీ కొరకు మమ్మల్ని అందరు నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుధనామన ప్రార్థించినామని తండ్రి